వాక్యాన్ని ధ్యాంచకముందు పరిశుధులకు సమస్త సృష్టికి మూలకారకుడా ఆది సాంబుధులకు ఆ యొక్క కల్వలసలలో ప్రవ్వ మా యొక్క పాపంలను శాపంలను రోగంలను వ్యసనంలను భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసినారు పర్లోకపు జ్ఞానాన్ని అనుగ్రహించినారు కృపావరణ చేత తండ్రి మమ్మల్ని ఆశ్రయింపజేసినారు ఆత్మ ఫలాల చేత ఆ యొక్క తనమల్లి ఆత్మీయ జీవితంలో మమ్మల్ని అభివృద్ది చేస్తూ ఓ ప్రభా ప్రతి చోట మమ్మల్ని శాసనం పెట్టుకుంటున్నందుకు మీకు ఎంతో వదనాలు యథార్థతతో పరుశుద్ధతతో మేము వినయ భయభక్తులు కలిగి మీ యొక్క ప్రీతికరమైన సేవ చేసే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ఈ సాయంత్రం మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా కొన్ని సంవత్సరాల నుంచి చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు మేం ధ్యానిస్తున్నాం ప్రతి క్షణం మీరే మా మాట్లాడుతున్నారు ప్రవ్వా మా తలంపులకు మేము చోటు ఇవ్వడానికి వీల్లేదు ప్రవ్వ మా ప్రవర్తన అంతట్లో మీ యొక్క అధికారానికి మేము లోబడాలా అని ఒప్పుకొని దాని ప్రకారంగా జీవించాలా అటువంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థించినాం నిండు మనసు మిమ్మల్ని సేవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థించినాం జకర్యా గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా అవి ఎంతో కష్టకరంగా ఉన్నాయి ప్రవ్వా కానీ మాంసము తినే దశకు ఎదగాలని మీరు హెచ్చరించినారు ఎంతకాలం మీరు ఇంకా పాలు తాగుతూ ఉంటారు అన్న విషయాన్ని మీరు మమ్మల్ని హెచ్చరించినారు కాబట్టి ప్రవ్వా రీతిగా మమ్మల్ని మీ యొక్క వాక్యంలో తరబిదు చేస్తూ నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు కొంత కష్టతరంగా ఉన్నాయి ప్రవ్వా కానీ మీరే మమ్మల్ని పట్టుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం మెల్లమెల్లగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వాటిని మేము అర్థం చేసుకోవాలా వాటి ప్రకారంగా మేము జీవించాలా వాటిని మేము అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి మీ రాకర్ వరకు మమ్మల్ని అందరి సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిషద్ నామం ప్రార్థించిస్తున్నాం తండ్రి ఈ రోజు ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల పదిహేనవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం అని అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే బబులోను అంతా గలీబిలికి సాదృశ్యం బాబేలు గలీబిలికి సాదృశ్యం బబులోను గలీబిలికి గందరగోళానికి సాదృశ్యం కాబట్టి ఇప్పుడు మన కాలంలో అంతా ఎక్కడ చూసినా గలీబిలి గందరగోళమే కదా ఆర్థిక వ్యవస్థ గందరగోళంగానే ఉంది రాజకీయ వ్యవస్థ గందరగోళంగానే ఉంది మతపరమైన జీవితము మరి గందరగోళంగా ఉంది ఎక్కడ చూసినా గాని కాబట్టి ఇది నిజంగా బౌలను కాలము ప్రపంచం అంతటా అది విస్తరించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం జకర్యా గ్రంథంలోని వాఖ్యలను మనము గత ఏడు వారాల నుంచి ధ్యానిస్తున్నాము ఇది ఎనిమిదవ వారము పోయిన వారము నుంచి మనము మొదటి అధ్యాయంలోని దర్శనం దేవుడు జకర్యాకి చూపించిన ఆ యొక్క కళగదది దర్శనమేనా దర్శనాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆ దర్శనంలో జకరియాకి గుర్రాలు కనిపించినట్టు మనం చూస్తున్నాం ఆ గుర్రాల మీద ఉన్న రౌతులను చూస్తున్నట్లు మనం చూస్తున్నాం అక్కడ ముందు ఎర్ర గుర్రం ఒకటి ఉంది దానిమీద ఒక అతను కూర్చున్నాడు దాని తర్వాత అతని వెనక మరీ ఎర్ర గుర్రాలు ఉన్నాయి ఆ ఎర్ర గుర్రాల వెనకల చుక్కలు చుక్కలు గల గుర్రాలు ఉన్నాయి వాటి వెనక చివరికి తెల్ల గుర్రాలు ఉన్నాయి కాబట్టి నాలుగు పంక్తులలో ఉన్నాయి ఒకదాని పంక్తులు ఒకటి ఉంది మొదటిది ఎర్రది దాని వెనక ఎర్రయి మరికొన్ని ఎర్రయి వాటి వెనకాల చుక్కలు చుక్కలు గలవి ఆ చుక్కలు చుక్కలు గల వాటి వెనకాల తెల్లవి అని మనం ధ్యానించినాం కాబట్టి నాలుగు పంక్తులలో ఉన్నాయి సరే ప్రపంచమంతటా బైబుల్ కాలేజ్లో రకరకాల బోధకులు వాటిని ప్రకటిస్తేపుడు అవి ప్రపంచ పరిపాలించిన రాజ్యాలకు సూచనాత్మకంగా ఉన్నాయని ప్రకటిస్తూ ఉంటారు కానీ ప్రభు మనకి కొన్ని సంవత్సరాల నుంచి చూపిస్తున్నాడు ప్రకృతి సహజంగా వాటిని చూస్తున్నాం గాని ప్రపంచాన్ని అంతా పరిపాలిస్తుంది మతపరమైన జీవితం అని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ నాలుగు గుర్రాలు ప్రకటన గ్రంథంకొస్తే కూడా మనకు కనిపించినట్టు మనం చూసినాం కదా పోయినవారం అక్కడ ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయంలో కూడా ఆ నాలుగు గుర్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చుక్కలు చుక్కలు అన్నప్పుడు దానికి సంబంధించిన నంబర్ నేను రాసుకున్నా జేమ్ స్ట్రాంగ్ నంబర్ లో దాన్ని మనం ధ్యానించడం కూడా అట్టుపోయిన వారము చుక్కలు చుక్కలు అంటే ఎటువంటి చుక్కలు అనేది సారంగా చుక్కలు చుక్కలు అంటే ఏ చుక్కలు ఏ రంగు చుక్కలు తెల్లయ్యా నల్లయా పచ్చయ్యా ఎరుపుయా ఏవని తెలియదు కదా కాబట్టి సాధారణంగా ధ్యానిస్తేపుడు చుక్కలు చుక్కలు గల గురాలే అంటున్నాం గానీ అవి ఏంది అనేది ఎవరికి తెలియదు అందుకే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో చూస్తే అక్కడ పోయి చుక్కలు చుక్కలు గల గురాలని అక్కడ ఆ మౌజ్ క్లిక్ చేస్తే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ మనం ధ్యానించిన కదా జ్ఞాపకం లేదా మీకు ఎవరికన్నా జేమ్స్ హెచ్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ త్రీమ్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ ఎయిటీ త్రీ వన్ నైన్ లో ఏముంది అంటే దానికి అర్థము చుక్కలు చుక్కలది అంటే ఇంగ్లీష్ లో స్పెక్కిల్ అనుంది ఇంగ్ లో స్పెక్ల్ అంటే తెలుగులో చుక్కలు చుక్కలది అనట్టం స్పెక్ల్డ్ హార్సెస్ అనుంది అక్కడ అంటే హెచ్ కి అర్థం ఏముంది అంటే బ్రైట్ రెడ్ అనుంది అంటే మరి ఎరుపుదనము అని అర్థం కాబట్టి చుక్కలు చుక్కలది అంటే ఎరుపుది అని కూడా ఉంది అక్కడ కాబట్టి మనం అర్థం చేసుకోలే ఇప్పుడు మొదట ఉన్నది ఎరుపుది దాని వెనకాల ఉన్నాయి ఎరుపుయి ఎరుపు వాటి వెనకాల ఉన్నాయి చుక్కలు చుక్కలది మళ్ళ చుక్కలు చుక్కలు దేవుంది జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా ఎరుపుది అది కూడా ఎరుపుదే అని అర్థం కాబట్టి ఎటువంటి చుక్కలుది అన్నప్పుడు చాలా మంది ఊహించుకోవచ్చు కదా ఏదైనా చుక్కలది కావచ్చు సారంగా గుర్రం చుక్కలది అంటే కంచర గాడిద అట్లా ఉంటుంది కొంత కొంత గుర్రం లాగుంటుంది కొంత గాడిద లాగుంటుంది దానికి చుక్కలు చుక్కలు ఉంటాయి అనుకోవచ్చు ఆ రీతికి కానీ ఇక్కడ లేదు అందుకే మనము జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ ని చూస్తూ ఉంటాం దీర్ఘంగా ఆ డిక్షనరీ చూసినప్పుడే మనకు అర్థం అవుతూ కాబట్టి చుక్కలు చుక్కలది అంటే మరి ఎరుపుదనము కలిగినది అంటే బహు ఎరుపుదనం కలిగినది అని అర్థం బహు ఎరుపుగా ఉన్నది అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి మనం ముందు ఉన్నది ఎరుపుదే వెనక ఉన్నది కూడా ఎరుపుదే కానీ చుక్కలు చుక్కలు గనది కాబట్టి ముందు ఉన్నద ముందు ఉన్నది సర్పంలకు సాదృశ్యంగా మనం చూసినాము ఈరోజు దానికి చూపిస్తాం ఇంకో దానికి సంబంధించిన వాక్యాలు వాటి వెనకలు ఉన్నాయి చుక్కలు చుక్కలది అంటే అవి తేళ్లకి సాదృశ్యం ఎందుకంటే అది కూడా ఎరుపుదనంనే పోలి ఉంది అంటే ఎరుపు ధనము సహవాసం ఉంది లేక ఆ సర్పంల సహవాసంలో ఉంది కానీ దాని చుక్కలు చుక్కలు ఉన్నాయి అంటే ఎటువంటి చుక్కలు ఆ సహవాసంలో ఆ ఎరుపు సహవాసంలో ఉంది కాబట్టి ఎరుపు చుక్కలు ఉన్నాయి కానీ వాటి గుణగణం కూడా అంటే ఆ అది ఏ రంగు అనేది మనం చెప్పలేకపోతున్నాం కానీ దానిమీద ఎరుపు చుక్కలు ఉన్నాయి అంటే ఎరుపు వాటి సహవాసంలో ఉంది లేక సర్పములతో సహవాసం కలిగి ఉంది సర్పముల లీడర్స్ లాగా ఉంటే ఇవి తేళ్లు వాటి ఫాలోవర్స్ లాగా ఉన్నాయి తేళ్లు వెనకాల తెల్ల గుర్రాలు ఫాలోవర్స్ లాగా ఇప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది మనం పొరవని చూసినాం దానికి సంబంధించిన కానీ ప్రకృతి సహజంగా కూడా ప్రకృతి సహజంగా కూడా వీటిని అర్థం చేసుకునే ప్రయత్నించాలి ఎందుకంటే ఇవి ప్రపంచం అంతటా పరుగెడుతున్నాయని మనం చూసినాం జకరే గ్రంథము ఆరవ అధ్యాయంలో అవే మాట్లాడుతున్నాయి బాగా అర్థం చేసుకోండి ఎవరో చెప్పినాయి జగది అంటున్నాడు ప్రభు అన్నకు ఇవేమి అర్థం కావట్లేదు అంటే మన ప్రభు ప్రభు అన్నప్పుడు ప్రోకి సాదృశ్యం పాత నిబంధన కాలంలో ప్రభు అనే పదం ఎక్కడ ఉంటుందో అది ఖచ్చితంగా మన మన ప్రభుకి అంటే ఏసు ప్రోకి సాదృశ్యం లార్డ్ అని ఇంగ్లీష్ ఉంటది తెలుగులో ప్రభు ఉంటది సర్వోన్నతుడు ప్రభువు అన్నప్పుడు ఖచ్చితంగా మనకి మన ప్రభువే ఆ దర్శనంలో జ్ఞాపకం రావాలా అంటే ప్రవక్తలతో మన దేవ మన మన మన రక్షకుడే మాట్లాడుతున్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలా ఎందుకంటే ప్రతి దశలో మన ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం తప్పిపోతాం ఎందుకంటే క్రీస్తుని కూర్చిన సాక్ష్యము ప్రవచన సారం అని ప్రకటన చూసినాం ప్రతి ప్రవచనము మన ప్రభుకి సంబంధించిందే అన్న విషయం అర్థం చేసుకోవాలా అప్పుడు నువ్వు మోసపోవడానికి వీల్లేదు ఈ రోజులలో మనం రకరకాల ప్రవక్త ప్రవచించడం మనం చూస్తూ ఉంటాం అది ప్రభు మన ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చే ప్రవచనంలాగా కనిపించడం కనిపించదు ఏ కూడా ఈ లోకాతీతంగా లేక దేవుడిని సమృద్దిగా ఆశ్రయించబోతున్నాడు అని చెప్తున్న ప్రవచనాలు అవి దైవికమైన ప్రవచనాలు కావని నేను మీకు చూపిస్తే రీకేం కాదులే మీకు అంతా సమాధానం ఉంటలే దేవుడిని సమృద్దిగా ఆశ్రయించబోతున్నాడు అంటే అది దైవికమైన ప్రవచనమా కాదా అని పరిశీలించడానికి వరకు ప్రభు ఈ రోజు పొద్దున నాకు చూపించిన వాక్యం కాబట్టి నేను ఆ వాక్యాన్ని మీకు ఖచ్చితంగా నేను చూపిస్తే రపంచటా మనం చూస్తున్న సేవకుల జీవితం ఎట్లుందంటే దేవుడిని సమృద్దిగా ఆశ్రయించబోతున్నాడు ఈ సేవలో మీరు పాల్పొందితే దేవుడు మిమ్మల్ని సమృద్దిగా ఆశరిస్తాడు ఈ సంఘంలో మీరుంటే మీరు ఎత్తపడతారు ఈ సంఘంలో లేకుంటే మీరు విడవడతారు ఇక్కడ ఉన్నంత వరకు మీకు అని చెప్తున్నారు కానీ ఈ రోజు మనం చూస్తాం దీర్ఘంగా అవి ఎందుకు దైవికమైన ప్రవచనాలు కావాలనేది ఎందుకంటే ప్రతి ప్రవచనము మన ప్రభు నుంచి వచ్చిందా లేదా అని పరిశీలించుకుంటే బాధ్యత మనది ఎందుకంటే దాన్ని పరిశీలించకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది సాధారణంగా దేవుని లేక దైవ ఆరాధనలో లేక ఆరాధన సమయంలో వాక్యాలు చెప్తుంటే కేవలం వినడమే గానీ దాన్ని పరీక్షించుకునే అవకాశం ఉండదు చెప్తున్నాడు వింటున్నాము రాసుకుంటున్నాం పాయింట్స్ రాసుకున్నాం వెళ్ళిపోతున్నాం గానీ అది దేనికి సంబంధించింది అది నిజంగా ఫలాని విషయానికి సంబంధించిందా లేదని పరీక్షించుకునే అవకాశం లేదు సంఘంలో ఎక్కడ కూడా అందుకే ఇటువంటి అవకాశాలు మనకు దేవుడు ఇస్తున్నాడు అది నిజంగా అది దేవుని చిత్తానుసారంగా చెప్పబడిందా లేదా అనే తీర్మానానికి వచ్చేదాని ఇది చెప్పబడుతుంది మరి విశేషంగా నీ హృదయంలో వాటి నువ్వు చూసుకోవాలి కరెక్టా కాదని పరిశీలించుకోవాలి ఎందుకంటే బెరిన్లు దశలో నీకులు కంటే ఎందుకు గనులని సాక్ష్యం అంది అపోకాలలో వాళ్ళు పరిశీలించారు వాక్యలను పరిశీలించాలి మన బాధ్యత మనకి వన్ వీక్ టైం ఉన్నప్పుడు ఒక మంగళవారం ధ్యానించినప్పుడు మనం ఇతర రోజుల్లో దాన్ని పరీక్షించుకోవాలి దాన్ని వేసుకోవాలి డిక్షనరీస్ చూసుకోవాలా కామెంటరీస్ చూసుకోవాలి మీకు అవన్నీ ఏమి లేకుంటే ఈ వాక్యలనే ఒకదానికి ఒకదాని వాక్యం పోల్చుకుని చాలా మనం అన్ని చూస్తున్నాం ఇప్పుడు జకర గ్రంథం మొదటి అధ్యాయము ఆరో అధ్యాయంలో చూసిన దర్శనాన్ని దాని గ్రంథంలో చూసినాం ఏడవ అధ్యాయంలో అదే రీతిగా ప్రడమ గ్రంథం ఆరో అధ్యాయంలో చూస్తున్నాం ఈ రోజు మళ్ళీ తిరిగి తిరిగి వాటిని చూస్తా ఉంటాం వీటికి సంబంధించిన వాక్యాలు మరి కొన్ని చిన్న ప్రవక్తల పుస్తకాలలో ఉంటాయి అవి కూడా మనం అక్కడ పోయి చూస్తా ఉంటాం ఎందుకంటే అవన్నీ ఒకదానికి ఒకటి అతికినట్టుంటాయి ఒక ప్రవక్త ఒక రకంగా చెప్పి ఇంకొక ప్రవక్త అతనికి వ్యతిరేకంగా చెప్పాడు చెప్తున్నాడంటే ఆ ప్రవక్త ప్రభు పంపబడ్డ ప్రవక్త కాదు అని నువ్వు కాబట్టి ఈ ఈ దర్శనంలో జక్కరియా ఏమని చూస్తున్నాడంటే ఆ గురాలని చూసినాక దేని పంక్తిలో అది వచ్చి నిలబడింది ఆ గుర్రాలు నిలబడ్డాయి వాటి వాటి లైన్స్ లలో నిలబడ్డాయి అప్పుడు ఇవి ఏంది నాకేం అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రతి ప్రవక్త అడిగిన ప్రశ్న అది దానిని అడిగలేదా ప్రవ్వ నాకు ఏమేమి అర్థం కావట్లేదు హెచ్కల్ అడగలేదా నాకు ఏమేమి అర్థం కావట్లేదు మనం కూడా అట్లనే అడగాల మనమేం ప్రవక్తలం కాదు గొప్పగా ప్రవక్తలం అని చెప్పుకుంటాం కూడా లేదా అసలు మనం ప్రవక్త అనే యోగ్యత కూడా మనకు లేదు కాబట్టి మన ప్రార్థన కూడా అంతే ఈరోజు ప్రవ్వ అంత గొప్ప ప్రవక్తలకే అర్థం నాకు ఎట్లా అర్థం అవుతుంది కాబట్టి నాకు కూడా అర్థం కావట్లేదు ప్రభు నువ్వు తప్ప ఎవరు నాకు చూపించారు అందుకే ఇక్కడ జకరియకి మన ప్రభు చూపిస్తున్నాడు ఈ చివరి మొదటి అధ్యాయంలో చూస్తున్నప్పుడు మరోసారి చూడండి మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో బాగా అర్థం చేసుకోండి దూతతోని ఒక ప్రవక్త సంబోధించినప్పుడు ఆ సంబోధనను బట్టి ఆ దూత మన ప్రభువా కాదా లేక నిజంగానే దూతనా లేక గాబ్రియల దూతనా లేక మిఖాయిల దూతనా ఇంకేదైనా దూతనా పేర్లు పేర్లున్నాయి బైబుల్లో కాబట్టి నిజంగా ఆ దూతలా లేక మన ప్రభువేనా ఎందుకంటే మన ప్రభు కూడా దూతలా కనిపిస్తూ ఉంటాడు అనేక పద్యాన్ని అబ్రాహా దేవరికి దూతలాగా వచ్చాడు లోతు దేవరికి దూతలాగా వచ్చిండు కానీ మన ప్రభు అనేసి అతనికి సంబంధించిన గుణగాలను బట్టి మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా అంతే చూడండి తొమ్మిదవ అర్షంలో అప్పుడు నా ఎలినవాడా అని సంబోధిస్తాడు జకర్యా దూతని ఎలినవాడా అని సంబోధించం ఎందుకంటే ప్రకటన గ్రంథంలో భక్తునికి దర్శనం కలిగినప్పుడు లెక్కకు మించిన వీళ్ళందరు ఎవరు అన్నప్పుడు వీళ్ళందరు ఎవరు అని నీకు తెలుసా అని అడుగుతాడు దూత అప్పుడు యోహాను భక్తుడు అంటాడు అంటానికి ముందు ఏం చెప్తాడు చెప్పండి ఆయన మీద ఆయన కాళ్ళ మీద ఆ దూత వద్దు సుమి నేను సహదాసుడను నేను నీతో సహదాసుడను అందుకే పౌలు పౌలు కొనేందు రాష్ట్ర పత్రికల పౌరులు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు ఏమంటాడంటే పునరుద్ధానము పొందినప్పుడు మనము దేవదూత స్వరూపులము అంటాడు కాబట్టి మనము మహిమ శరణం పొందుకున్నప్పుడు దేవదూత స్వరూపులంగా అంటే దేవదూతల మనం తయారవుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మన మార్పు జనతాం ఆ రీతిగా మన మహిమ శరీరాన్ని బంధుకున్నప్పుడు దేవదూతం లాగా వాళ్ళతో పాటు సమానంగా దేవుని శృతిస్తాం ఘనపరస్తాం అన్న విషయాన్ని చేస్తున్నాడు అంతవరకు మనం ఇంకా శరీరంలో ఉన్నామంటున్నాడు కానీ దూత్ అంటున్నాడు నువ్వు నన్ను ముట్టద్దు నన్ను నా కాళ్ళు మొక్కద్దు ఎందుకంటే నేను కూడా నీతో పాటు సహదాసు అని అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఇక్కడ మటుకు ఈ ప్రవక్త జకర్యా మాట్లాడుతూ ఏమంటున్నాడు నా వెళ్లిన వాడ అంటున్నాడు అంటే ఖచ్చితంగా ఇతను మన ప్రభువే మన ప్రభువే ఈ దర్శనాన్ని చూపిస్తున్నాడు కానీ మన ప్రభుత్వ దాన్ని విశదీకరిస్తలేదు బాగా అర్థం చేసుకోండి మన ప్రభు ఆ దర్శనాన్ని విశదీకరిస్తలేడు కానీ ఆ దర్శనంలో ఉన్న ఆ జీవులు వాటితోని మాట్లాడిపిస్తున్నాడు నేను చాలా దీర్ఘంగా వాటిని ప్రకటన గ్రంథాల జనిస్తుంటే ఆ జీవులు మాట్లాడుతున్నాయి నేను ఇందాక ఆ ఎనకాల ఆ వాక్యం చూస్తుంటే ఆ జీవులు మాట్లాడుతున్నాయి నాకు అక్కడ ఆశ్చర్యం వేసింది ఆ దర్శనంలో ఉన్న జీవులు ప్రవక్తలు చెప్తున్నాయి నేను చూపిస్తారా మేమేం చేయబోతున్నామని చూపిస్తారా అని మాట్లాడుతున్నాయి అంటే దేవుడు అంతగా వాటితోనే మనకి ఆ విషయాలు విశదీకరిస్తున్నాడు నేనెందుకు చెప్పాలని నీకు వాటితోనే చెప్పిస్తా చూడు అని అంటున్నాడు చూడండి ఇక్కడ పదవ వర్షంలో ఇవి లోకమంతటను తిరుగులాడటకు యహోవా పంపించిన గుర్రములని చెప్పను కాబట్టి చాలా మంది విషయాలు అర్థం చేసుకోవాలి ఈ గురు దయ్యంలకు సాదృష్టం సైతంలకు సాదృష్టం అంటారు కానీ ఎవరు పంపించిండ్రు అన్న విషయం అంటూ పాస్టర్స్ చెప్పారు బైబుల్ స్టడీస్ ఎవరు చెప్పారు కానీ ఇక్కడ ఉంది ఎవరు పంపించరు మన ప్రభువే మన దేవుడే వాటిని పంపించిండు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు సరే వాటికి సంబంధించిన విషయాలు మనం కొన్ని వారాల నుంచి ఇక్కడ దీర్ఘంగా ధ్యానిస్తున్నాం అవి ఎక్కడ ఉన్నాయనేది క్లుప్తంగా మీకు చూపిస్తా చూడండి ఎనిమిదవ అర్షంలో అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనక ఎనని గురంలను చుక్కలు చుక్కలు గల గురంలను తెలని గు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అన్నప్పుడు లోయలో ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపించం లోయలో ఉన్నాయి అంటే అగాధంలో ఉన్నాయి అవన్నీ నరకంలో ఉన్నాయి పాతలంలో ఉన్నాయి ఎందుకంటే లోయకు సాదృశ్యం అది కాబట్టి మనం అటుకు లోయలో ఉండం ఎందుకంటే లక్ష మంది ఎప్పుడు ఈ నాలుగు ఈ మూడు గుంపులు ఈ మూడు రకాల మతపరమైన క్రైస్తవ జీవిత గుంపులలో ఉండవు ఎప్పటికీ వాళ్ల నుంచి వేరుపడి ఉంటాం ఎందుకంటే అవి లోయలో ఉంటే మనము శ్రీయున పర్వతం మీద ఉంటాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా ఇవి ఎక్కడ ఉన్నాయి సీనాయ పర్వతం దగ్గర ఉన్నాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా లోయలో అంటే ఇంకా బాణిసత్వంలో ఉన్నాయి లేక ధర్మశాస్త్రం క్రింద ఉన్నాయి అన్న విషయాన్ని ఈ లోయ మనకి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి లోయ దేనికి సాదృశ్యం అంటే అన్ని లోయలు కలుస్తాయి దేశాలన్నీ ఎప్పుడు సాధారణంగా లోయకు పోతాయి ఎందుకంటే అక్కడ యుద్దం పోతాయి కాబట్టి లోయ యుద్దానికి సాదృశ్యం రక్త పాతానికి సాదృశ్యం మరణానికి సాదృశ్యం అన్న విషయాన్ని అర్థం చేసుకోలేం మనం లోయల ఉండం ఎందుకంటే మనం ఎప్పుడో ప్రభుత్వం మరణించిన ఆయనతో పాటు సమాధి చేయబడ్డ ఆయనతో పాటు తిరిగి లేచిన కాబట్టి మనము లోయలు ఉండం మనం ఎప్పుడు ప్రకటన గ్రంథము పద్నాలుగో నెల మనం మెరుసల ధ్యానించడం ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు గొరపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం కాబట్టి నువ్వు నీ హృదయం తీసుకున్న నువ్వు ప్రతి క్షణము సి ప్రభుత్వం పాటు నివసిస్తున్నావు ఈ క్షణం మనం కింద ఉన్నాం అనుకోద్దు మనం పైననే ఉన్నాం ఆత్మలో చూసుకోండి మనము ఆయనతో పాటు అక్కడ నివసిస్తున్నాం ఆయన ఎక్కడ పోతే అక్కడ పోతాం ఆయన హృదయం ఎటు తిట్ట మనం అటు దిక్కు నడుస్తాం అన్న ఆ యొక్క అవగాహనలో మనం ఉండాల ఈరోజు ఎందుకంటే అవన్నీ కింద కాబట్టి అవి ఇంకా ఈ లోకాన్ని వెంబడిస్తున్నాయి ఈ విషయం మనం బాధ తీసుకోవాలా ఈ లోకము మరణంకి సాదృశ్యం ఈ లోకంతో అంటుకొని ఉన్నవాడు ఆయనకి విరోధం ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అన్న విషయాలు అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఈ లోకం ని దేన్ని దేవుని ప్రేమ మీలా ఉండదు అంటాడు కాబట్టి ఆయన ప్రేమ నిలకపోతే ఆయన కాపాదలని నీళ్ళ ఉండదు నిన్ను నిన్ను కాపాడడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ లోకము మరణానికి సాదృశ్యం లేక పాపానికి సాదృశ్యం కాబట్టి మనము ఈ లోక కాము మనము ఆలోకస్థులం అంటే ఆకాశ వాసులం లేక పర్లోకవాసులం మనము పరమ ఎరుశలేని సాదృశంగా ఉన్నాం కాబట్టి లక్ష మంది ఎప్పుడు పైన ఉంటే ఈ మూడు గుంపులు ఎప్పుడు కింద ఉంటాయి అందుకే వాటితో మనకు ఏ సహవాసం లేదన్న విషయాన్ని మనకు దురదృష్టం ఏందంటే తెల్లని గుర్రంలు కూడా వాటినే వెంబడిస్తున్నాయి అవి పైన ఉండాల్సినైపోయి లోయలు ఉన్నాయి అదే దుఃఖకరం మనం వాటిని చూడగలుగుతున్నాం గాని ఏం చెల్లించున్నాం ఈరోజు మనము చేతులు ముసుకొని కూర్చుండే వాళ్ళం కామ్ మనము లక్ష నలభై నాలుగు వేల మంది గుంపులో ఉన్నామంటే సకల గోత్రంలోకి వెళ్లి స్పెషల్గా మనల్ని కొనుక్కున్నాడు ప్రభు ఈ యొక్క సత్యాలు చూపించడం కోరుకు తర్వాత ఆ తెల్ల గుర్రాలన్నీ ఏరితి తగినా ఆయన అవి తెల్లవే కాని అవి దేని వింబడిస్తున్నాయి తెలుపు అంటే రక్షణ అనుభవానికి సాదృశ్యం పరుశుద్ధతకు సాదృశ్యం కన్యకలకు సాదృశ్యం పరుశుధత తెలుపు కన్యకలకు సాదృశ్యం కానీ బుద్ది లేని కన్యకళకు కూడా సాదృశ్యం ఎందుకంటే అవి కన్యకలే వాళ్ళంతా రక్షణ పొందిన వాళ్లే కానీ వారికి బుద్ది లేదు ఎందుకు బుద్ధి లేదు ప్రభు వారి హృదయంలో ఉంటే బుద్ది ఉంటుంది వారి హృదయంలో ప్రభు ఉంటే వాళ్ళు ఈ గుంపులను వెంబడించారు ఆ గుంపుల ఎప్పుడో బయటకు వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు ఆ తేళ్లను సర్పంలను ఎందుకు వెంబడిస్తున్నట్టే వాళ్ళకే సత్యం తెలుసు అనుకుంటున్నారు కానీ వాళ్ళు సత్యం తెలియదు ఆ విషయమే మనం ఈరోజు ధీర్యంగా ధ్యానించబోతున్నాం కాబట్టి పోయిన వారం మనం దాన్ని ధీర్యంగా ధ్యానించినాం సరే ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తాం జకరే గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో మనకు సంబంధించిన వాక్యం ఒకటి ఉంది ఈ తెల్ల గుర్రములు చివరికి ఏం అయితే బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే అబ్రహాము ఆ హారాను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రభువు పిలుపుకి స్పందించి మన దేవుడు అతని పిలిస్తే తన దేశాన్ని తన బంధువులను తన ఇంటివారిని తన ఆస్తి అంతస్తులను విడిచిపెట్టి వచ్చిండు కదా ఒకప్పుడు అబ్రహము విగ్రహాలు పూజించేవాడు కంసలి సంబంధించినవాడు కంసలి పనులు చేసేవాడు కానీ అన్యుడు కానీ అటువంటి అన్యుడిని దేవుడు పిలుచుకుని సరే ఎంతమంది ఆయన పిలుపుకు స్పందిస్తున్నారు ఆయన స్పందించి ఆయన బయటకు వచ్చిండు కనీ విని ఎరగని దేవుని స్వరాన్ని విని బయటకు వచ్చి అందరినీ విడిచిపెట్టి చివరికి అందరినీ విడిచిపెట్టిండు సరే ముందు సగం విడిచిపెట్టలే నీ బంధువులను తీసుకురావద్దంటే లోతని తెచ్చుకున్నాడు నీ కుటుంబీకులని నీ ఇంటి వారిని ఎవరిని తీసుకురావద్దంటే తన తండ్రిని తెచ్చుకున్నాడు సరే ఇద్దరినీ తెచ్చుకోవడం వలన ఆయన నలభై సంవత్సరంలో అరణ్య మార్గంలో అక్కడనే ఉన్నాడు తండ్రి అక్కడ నుంచి ముందుకు తీసుకుపోయింది దేవుడు దాని తర్వాత లోతు పనివారికి అబ్రాహం పనివారికి కలహం ఏర్పడము ఏర్పడము దేవుడు పెట్టిండడు దేవుడే వాళ్ళ మధ్యలో కలహం పెట్టినట్టుంది అక్కడ మనం చూసిన వాక్యం ఒక రోజు దాని తర్వాత లోతు అబ్రామ్ విడిపడం ఎప్పుడైతే వాళ్ళు విడిపోతారో అప్పుడు అబ్రాహ్ దేవుడు ఆశ్రయించి లేపడం చూస్తాం ఈ విషయాలు కాబట్టి అన్యున్గా ఉన్న అబ్రాహం ఆత్మీయ యూదున్గా మార్చుకున్నాడు బాగా విషయం అర్థం చేసుకోండి మనమందరం ఒకప్పుడు అనిలగా ఉన్నాం కానీ మనందరినీ యూదున్ గా మార్చుకున్నాడు రెండు రెండో అధ్యాయం ప్రకారం మన ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధనం ద్వారా మనల్ని ఆత్మీయ ఇస్రాయెల్ గా కాబట్టి ఇస్రాయెల్ అనేది రెండు లేనేలేదు చరిత్రలో లేదు ఇప్పటికి కూడా లేదు శారీరకమైన ఇస్రాయెలు ఆత్మీయ ఇస్రాయెలు అంతేగాని ఇవి రెండు గుంపులు కావు ఉన్న గుంపు ఆత్మీయంగా మారాలంతేగాని ఈ రెండు వేరే గుంపులుగానే కావు ఎందుకంటే భవిష్యత్తులో మనం చూస్తాము మేము ఇస్రాయల్ దేశస్తులమైతే మీరెట్లా ఇస్రాయల్ అనుకుంటున్నారు అనేసి క్రైస్తవులకి వాళ్ళకి విరోధం ఉంటుంది నిజంగా ఇప్పుడు ఇస్రాయల్ దేశస్తులు ఉన్న వాళ్ళకి అసలు ఇస్రాయల్ మేము కదా పౌలు ఎవడో చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు అనేసి మనకి విరోధంగా వాళ్ళు తేరవుతారు కానీ మనం దాన్ని పట్టుకొని విరవీగర్ లేదు మన హృదయంలో తెలుసు మనల్ని అంతరంగ మందు యూదులుగా మన ప్రభు పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు రోమి రాష్ట్ర పత్రిక అధ్యాయంలో ఆ యేసుక్రీస్తు పక్షంగా ఉన్న మనం గలకి రాష్ట్ర పత్రిక అధ్యాయంలో మనం చూస్తాం కదా మన ప్రభు పక్షంగా మనం నుండి వాగ్దాన వారసులమై అబ్రామ్ లకు చేపడ్డ వాగ్దాన వాగ్దానాలన్నీ మనకు సంక్రమించినాయి కాబట్టి ఆ వాగ్దాన సంతానము మనమే ఏదిగా అబ్రామ్లకు విశ్వాసం చేత మనం పిల్లలమైనం కాబట్టి ఆయన మరణ భూస్థాపనం ద్వారా మనము అబ్రామ్లకు పిల్లలమైన కాబట్టి అబ్రామ్లకు చేపడ్డ వాగ్దానం అన్ని మనకు సంక్రమిస్తాయి ఆదివారం ఈ వాక్యాన్ని జస్తున్నాను ఆదికాండం పడం అబ్రాయిస్తారు కదా ఎట్లా ఆశ్రయిస్తాడు ఇసుక రేణువుల ఆకాశపు నక్షత్రం చేస్తాడు ఇస్ఐల్ పిల్లలు అట్లున్నారా ఈరోజు నాకు అప్పుడే తాటింది అది ఇసా పిల్లలు ఈ రోజు కూడా ఆరు లక్షల మంది నేను క్రైస్తవులు ప్రపంచమంతటా విస్తరించడం లేదా ఆ వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేరింది ఇస్ పిల్లల జీవితంలో నెరవేరిందా క్రైస్తవుల జీవితంలో నెరవేరిందా చెప్ ధైర్యంగా చెప్పొచ్చు కదా ఫ్యాక్ట్స్ చెప్తున్నాం మనం ఫ్యాక్ట్స్ చూసి చూపిస్తున్నాం ఆ వాగ్దానము ఒకవేళ వాళ్ళకే పరిమితి అయితే ఈరోజు ప్రపంచమంతట శారీరకమైన ఇసాయిలు విస్తరించాల్సింది ఇసుక రేణుల ఆకాశ నక్షత్రాల వల్లే వాళ్ళు విస్తరించాల్సింది కానీ వాళ్ళు ఈరోజు కూడా చిన్న దేశమేనే ఉన్నారు చాలా చిన్న దేశం మిడిల్ ఈస్ట్ లో కానీ ప్రపంచమంతటా విస్తరించింది ఎవరు నేను మతాల గురించి ఎప్పుడు స్పెషల్గా చెప్పాను క్రైస్తవ మతాన్ని నేను ఎప్పుడు పొగడాను ఎందుకంటే మతము అంతా ఆచారబద్దమైంది అది బానిసత్వం అయింది మతంలో మనం లేదు మన ప్రభు కూడా ఎప్పుడు మతంలో లేడు కాబట్టి ఇసుక రేణుల వల్లే ఆకాశ నక్షత్రాల వల్లే విస్తరించింది కేవలం క్రైస్తవులే ప్రపంచమంతట ప్రపంచంలో అన్నిటికంటే బహు పెద్ద మతము క్రైస్తవే నేనేదో చెప్పుకుని వినవీగదు లేదు మతంనికి నేను ప్రాధాన్యతను కానీ వాళ్ళంతా గొప్ప అన్న విషయం అర్థం చేసుకుంటున్నాం అన్న సర్పంలో తేలు ఉన్నాయి నంబర్స్ లెక్క చూస్తే అది గొప్పదే దానికంటే పెద్ద మతం లేనేలేదు ఎక్కడ కూడా సో ఆ రీతి కూడా చూస్తే కూడా వాటికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తే మనం ఎక్కడెక్కడకో వెళ్లిపోతా ఉంటాం కానీ మనం ఈ దర్శనం మీదనే కేంద్రీకరించుకుందాం జకర గ్రంథంలోని దర్శనం మనం వెనక భాగం నుంచి ధ్యానిస్తున్నాం దర్శనం మొదట వాళ్ళకి సర్ప ఎర్ర గుర్రం మీద ఉన్నవాడు ఒకడున్నాడు వారి వెనకాల ఎర్ర గుర్రాలున్నాయి వాటి మీద రావుతులున్నారు చుక్కలు చుక్కలు ఉన్నాయి దాని తర్వాత తెల్ల పోయిన వారి నుంచి మనము ఫస్ట్ తెల్లని గుర్రాల గురించి ధనిస్తున్నాం ఎందుకంటే మన ప్రభు ఎప్పుడు గొప్ప జనం చూసి ఏడ్చినవాడు అని ఏడుసెలిండికి వచ్చినప్పుడు ఆ గొప్ప జనం చూసినప్పుడు వాళ్ళ వాళ్ళ గురించి ఎంతగానో పశ్చాత్తపడి బాధపడింది వీళ్ళందరినీ ఇట్లనే విడిచిపెడితే దారి మధ్యలో ముర్చిలిపోయి చనిపోతారేమో అని బాధపడింది ఎప్పుడు మనం చూస్తాం ఇది ఐదు రొట్టెలు రెండు చేపలు పంచకముందు కదా వీళ్ళు మూడు రోజుల నుంచి ఇక్కడ వాక్యం వింటున్నారు ఇప్పుడు వీళ్ళని విడిచిపెట్టేస్తే వీళ్ళ ఇంటికి పోతే దారి మధ్యలో ఎక్కడన్నా మురిచిల్లిపోతారేమో ఎందుకంటే మురళి నుంచి తినలేవా ఏం తినారో తెలియదు తెచ్చుకునే అయిపోయింది అలా కానీ చివరికి ఒక చిన్న బాలు దగ్గరికి తీసుకుని తినడం మనం చూస్తాం కదా వాటిని ఆచరించాక వాళ్ళు ఎంతో మంది తిరిగి పన్నెండు గంపలు మిగలడం ఇవన్నీ సండే స్కూల్ వింటా ఉంటాం ఇవన్నీ వాక్యాలు వింటాం సండే స్కూల్ కానీ అసలైన వాక్యము ఐదు రెండు చేపలకు సంబంధించిన వాక్యము ఏ సండే స్కూల్లో చెప్పారు ఏ పాస్టర్స్ ఏ చర్చ చెప్పారు ఎందుకంటే ఆయన వాళ్ళకి ఆ రొట్టెలు చేపలు పంచి పెట్టినాక శిష్యులు అందరు వాళ్ళకి పంచేస్తారు దాని తర్వాత ఆయన మీరు ముందు వెళ్ళిపోండి గలలియాకి అని చెప్తారు అక్కడ అది అయిపోయినాక మీరు ముందు వెళ్ళిపోండి గలలియాకి నేను తర్వాత మీ ఎంట వస్తా అంటాడు అయితే వాళ్ళు ఆ చిన్న ఓడ ఎక్కేసి గలలియాకి ఎందుకంటే గలలియా నుంచి ఏరుసలింకి రావాలా గలలియా నుంచి ఎర్రసలంకి రావాలంటే చిన్న నది ఉంటుంది యువర్దా నది అన్నది దాటాలా అందులో పడవలో కూర్చొని రావాలి వాళ్ళు అయితే వాళ్ళని ముందు పంపించి వాళ్ళకంటే ముందే వచ్చేసింటాడు ఆయన అక్కడ మీరు చూసింటారు వాక్యం ఎప్పుడన్నా వాళ్ళని మీరు ముందే వెళ్ళిపోండి చెప్పి వాళ్ళకంటే ముందే వచ్చేస్తాడు అంటే ఆయన కదా అందులో ఫిజిక్స్ ఏముంది ఈ లోకంలోని ఫిజికల్ రూల్స్ అన్ని ఫిజికల్ లాస్ అన్ని ఆయన క్రియేట్ చేసిందే కదా ఆయన ఇష్టం ఆయన దీని లోపలికి ఎప్పుడైనా రావస్తారు దీనిలోకి వెళ్ళి ఎప్పుడైనా బయటికి పోతారు ఆయన ఇష్టం సమస్త సృష్టి మీద ఆయనకు అధికారం కలదు ఈ ప్లానెస్ ఆయన ఏమైనా చేయచ్చు ఆయన ఇష్టం వాటికి ఇట్లా కొట్టుకోమంటే కొట్టుకుంటే అవి పోదు కొట్టుకోదు ఎక్కడ ఉండే ప్లానెట్ అక్కడ ఉండాలి ఏ ఆర్బిట్లో అక్కడ ఉండే అక్కడ ఉండాలి అవి వింటాయి అవి ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఆయన మాటకి అవి లోబడుతున్నాయి అని రోమరాష్ట్ర పత్రికలు ఇస్తాం మనం మీద ద్వారంలో సృష్టి అంతా ఆయనకి లోబడి ఉన్నది ఈ లోకంలో ప్రతిదీ పక్షులు పశువులు అది లోబడలేదు ఆయనకి గాడిదలు సింహాలు లోబడలేదు ఆయనకి పాత నిబంధన కాలంలో న్యాధిపతుల కాలంలో సింహము లోబడలేదా ఏలియ కాలంలో ఆకాశ పక్షులు లోబడలేదా అవన్నీ ఆయన ఆయనకి లోబడుతున్నాయి కానీ ఒక మనిషే లోబడతలేడు మొదటి నుంచి కూడా ఆయన విరోధంగా ఉన్నాడు కానీ మనం మటుకు సంపూర్ణంగా మన ప్రవర్తన అంతట్లో అధికారానికి లోబడాల మొత్తం మన ప్రవర్తన అంతట్లో ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ సేవా జీవితంలో అటు ఇటు తిరిగే వీల్లేదు నీ మనసుని పరిపర విధానం కోడానికి వీల్లేదు ఎందుకంటే శోధనలు వస్తాయి తప్పకుండా వస్తాయి కానీ ఆ క్షణం ప్రవ్వా నా స్థలంలో నువ్వు ఏం చేస్తావు ప్రవ్వా అని చిన్న ప్రార్థన చేసుకుంటే ఆయన నీకు మార్గం చూపిస్తాడు ఇది దృష్టిని వల్ల కలిగింది నేను నీకు మార్గం చూపిస్తాను తప్పించుకో ఎందుకంటే శోధనలు పెట్టేది మార్గము చూపించి తప్పించుకునే విధానాన్ని నేర్పేవాడు కూడా ఆయననే ఎందుకంటే ఆ క్షణము నువ్వు ఆ రీతిగా చేస్తే నీ విశ్వాసము ప్రూవ్ అవుతుంది రుజువు అవుతుంది నీ విశ్వాసం రుజువుపరచడం కొరకు నీకు శోధనలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి వాటన్నిటి వాటన్నిటి మీద నువ్వు విజయం పొందుతూ ఉంటావు ఎప్పుడు ఆయన ఆయన తలంపులకు చోటు ఇస్తేనే నీ సొంత తలంపులు ఉపయోగించి తప్పించుకున్నావు అనుకో నువ్వు పోయినట్టే నీ విశ్వాసం ఆయనకి అవకాశం ఇవ్వకుండా నీ సొంత తలంపులకు అవకాశం ఇస్తావు అందుకు నువ్వు పోతావు కాబట్టి ఆయన మరణమాగునంత వరకు మనల్ని ఎప్పుడు అప్పగించలేదు సభల కదా తెలుగు రాష్ట్ర పథకాలు చూస్తాం ఆయన విధానం అది కాబట్టి ఈ తెల్లని గుర్రాలు ఏరీతి ఉన్నాయన్న విషయాన్ని మనము పోనవరం నుంచి ధ్యానిస్తున్నాం ఒకసారి క్లుప్తంగా చూస్తాం ఈరోజు ప్రటన గ్రంథము ఆరవ అధ్యాయము దానికంటే ముందు ఒక్కసారి జక్కనియ గ్రంథము ఆరవ అధ్యాయం చూస్తాం ఆరవ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది మొదటి అధ్యాయంలో అవన్నీ ప్రపంచమంతటా తిరిగి వచ్చి పంక్తులు పంక్తులుగా నిలబడ్డాయి ఇంకా రెడీగా యుద్దం ఆరంభం కావాలా వాటి పని అవి ఆరంభించాలా అన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నప్పుడు ఆరవ అధ్యాయంలో నేను మరలా తేరు రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరిచుండను కాబట్టి ఇక్కడ మనం ఆగిపోయినాం రెండు పర్వతములున్నప్పుడు మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలం ఒక పర్వతము వృత్త నిబంధన కాలానికి ఒక పర్వతం పాత నిబంధన కాలం ఒక పర్వతము మోసే పర్వతానికి సాదృశ్యం దాని పేరు సీనాయి పర్వతం దానిమీద దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిండు కాబట్టి పాత నిబంధన కాలము లేక మతపరమైన జీవితం ఆచారబద్దమైన జీవితం అనేది రెండవ పర్వతము సీయోను పర్వతానికి సాదృశ్యం అది మన ప్రభుకి సాదృశ్యం ఆయన పాదములు దాని మీద పెడతాడు ఈ లోకంలోకి దిగొచ్చినప్పుడు కాబట్టి శ్రీయోని పర్వతానికి సాదృశ్యం రెండు పర్వతం మధ్య అంటే ఇవి సగం సత్యం సగం అబద్దంలో ఉన్న గుంపులు అని నువ్వు అర్థం చేసుకోవాలా ఇవి రెండు పర్వతంలో మధ్యకే వస్తున్నాయి సగం నిబంధన బోధ సగము కృత్త నిబంధన బోధ ఇరికినాయి మనము ధర్మశాస్త్రం క్రింద లేం పాత నిబంధన కాలపు వాక్యాల క్రింద మనం లేం వాక్యం లోపల ఉన్నాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా గ్రంథపు చుట్టాల నేనున్నాను అంటాడు కాబట్టి ఆయన దాన్ని నిర్వర్తించిన వాడు కాబట్టి మనము ఆయనలో ఉండాలా గ్రంథపు చుట్టలో ఉన్నామంటే మనం ప్రభులో ఉండాలా ప్రభు మన హృదయంలో ఉండాలా మనము ఆయనలో ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనము ఈ రెండు పర్వతాల మధ్యలో ఎప్పుడు ట్రాప్గా బాగా దేసుకోండి మటపు గుండె సాదృష్టమైన వాక్యం ఇది ఎప్పుడు రెండింటి మధ్యలో మనం ఉండం ఆయన దించేసినప్పుడు మటపు దించేసినప్పుడు రెండుగా విభజిపబడ్డాయి గుంపులవి ఒక దిక్కు సర్పముల తేళ్లు ఇంకొక దిక్కు లక్ష నాదవ మంది ఇవి గుంపులు విడిపోతా ఉంటాయి కాబట్టి మనం మటుకు మన ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం గోడ మీద ఉంటే గోడ మీద ఉంటాం కావలి వాణిలాగా గోడ మీద దిగుతూ ఉంటాం ఊరి చుట్టూ లేకపోతే గొడలాగా తయారవుతాం గోడలాగా తయారైనాక మన ప్రభుతో పాటు గోడ మీద నిలబడాలా మట్టపుగుండు సంబంధించిన ఎక్కడ చూస్తాం మట్టపు గుండు ఆ చూస్తాం కదా కాబట్టి మనము కావలి వాణి వల్లే దాని మీద పరిగెత్తుతూ ఉంటాం సింహం వలే కావలి వాడు సింహానికి సాదృశ్యం అని కూడా మనం ఒకరు ధ్యానించినాం కాబట్టి నువ్వు దేనికి భయపడవు సింహము దేనికి భయపడదు మనం అట్లా గట్టి ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది వాక్యం మట్టపు గుండెకి వస్తా ఉంటే ఊరికి ఎందుకంటే జక్ర గ్రంథంలో మట్టపు గుండె గురించి ఉంటుంది మళ్ళా కాబట్టి చూడండి ఈ యొక్క ఆరవ అధ్యాయంలో ఈ రెండు పర్వతముల మధ్యలో నుండి ఇవి బయలుదేరినాయి ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండేను బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇత్తడి దేనికి సాదృశ్యం ఇత్తడి ఇత్తడి వేడికి సాదృం మంటకి సాదృం కాబట్టి తీర్పుకు సాదృశ్యం కాబట్టి పర్వతము తీర్పుకు సాదృశ్యం ఆయన లోకంలో దిగొచ్చినప్పుడు పర్వతం అడుగు పెడతాడు తీర్పుకు సాదృశ్యం కాబట్టి ఆయన పాదములు అపరింజీ పాదాలు అంటే బంగారు అపరింజి అంటే బంగారం ఆయన పాదములు బంగారం వల్లే దగదగ మెరుస్తా ఉంటాయి కాబట్టి ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ఆ మహిమతో తిరిగి ఆ రోజు ఈ లోకానికి తీర్పు అన్న విషయాన్ని ఆ సూచనలన్నీ చూపిస్తున్నాను మనకి దాని తర్వాత మొదటి రథం నాకు ఎర్రని గుర్రంలు రెండవ రథంకు నల్లెని గురంలు మూడవ రథం చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండేను సరే అదే దర్శనాన్ని దేవుడు తిరిగి చూపిస్తుండో జాయాకి నా అని మన తిరిగి మాట్లాడుతుంటే ప్రవ్వా ఇవి ఏంది ఇవి ఏమిటి అని నాతో మాట్లాడిచిన దూతను నేను అడగతాడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోక నాదు యహోవ సన్నిధిని విడిచ్చి ఎప్పుడైనా ధ్యానించామా మనం ఇవి విడిచినా ఆయన సన్నిధిని ఆయన మందిరంలో లేవు ఆయన ఆయన రక్షణ అనుభవంలో లేవు కాబట్టి ఆయన ఆత్మీయ నడిపింపు మనకు చాలా అవసరం ఎన్ని గంటలు ప్రార్థన చేయాలని వీటిని అర్థం చేసుకుని నాకు ఇది కావాలా ఈ లోకంలా అది కావాలా ఆ లోకంలో అని ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తా ఉంటాము ఉపాసాలు ఉంటాము ప్రభావ నాకు మంచి ఉద్యోగం రావాల ప్రభావ నాకు ప్రమోషన్ రావాలా ప్రవ్వా నాకు ఆరోగ్యం కావాలా ప్రవ్వా నా పిల్లలకి స్కూల్ సీట్లు కావాలా ప్రభ్వా కన్సెషన్స్ కావాలా డిస్కౌంట్స్ కావాలా ఇవే ప్రార్థనలు ఇంతకంటే ఏముండవు ప్రార్థనలు దాని కొరకు ఎంతైనా ఉపాసం ఉంటాం కానీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎందుకు మనం ప్రయాసపడము ఐదు రెండు చెరువుల సంవత్సరం పోదు అదే ప్రవ్వా నువ్వు అదంతర ఎట్లా వచ్చేసినావు మేం మీ కంటే ముందు బయలుదేరినావు నువ్వు మా కంటే ముందు ఎట్లా వచ్చేసినావు అంటే ఆయన అంటాడు మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు దేని గురించి మీరు నన్ను వెతుకుతున్నారు అద్భుతంలో కొరకు నన్ను వెతుకుతున్నారు రొట్టెలు చేపలు భుజించటం వల్ల నన్ను వెతుకుతున్నారు దేని కొరకు వెతుకుతున్నారు ఈ లోకంలో అందరూ అంతే ఎందుకు మతంలో వెతుకుతారు తెలుసా ఏమో దొరుకుతుందని మంత్రగాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు శాంతం దొరుకుతుందని పాసారి దగ్గర ఎందుకు పోతారు ఆశ్రయం దొరుకుతుందని మనమందరం ఒకప్పుడు అక్కడ ఉన్నోళ్ళమే కదా అక్కడ పోయి ప్రార్థన చేసి పెంచుకుంటే నాకేమో వస్తుంది నాకేదో లాభం జరుగుతుంది ఆ లాభం కొరకే ప్రార్థన పోతున్నారు కానీ రక్షణ అనుభవం కొరకు ఓడిపోతున్నాడు దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందాలా అన్న ఆసక్తితో ఎవరు పరిగెత్తుతున్నారు నలభై నిమిషాలే వాక్యం ఏ చర్చలోనే థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మీరు త్వరలో చేస్తారు అవి ఫిఫ్టీన్ మినిట్స్కే వస్తాయి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా వినడానికి ఓపిక ఉంటుంది మనుషులకు మన చర్చలో అట్లా రాబోతుంది త్వరలో హాఫ్ అవర్ వాక్యంకి వాళ్ళు భరించలేకపోతున్నారు ఇంకెప్పుడైపోతుంది ఇంకెప్పుడైపోతుంది అన్నారా కాబట్టి పదిహేను నిమిషాలకే అయిపోతుంది వాక్యం చర్చి పోవాల వర్ లో పదిహేను నిమిషాలే వాక్యం తక్కిందంతా క్రమము ఆచారబద్దం రుభరాత్రి భోజనము దాని తర్వాత ఆచారము అనౌన్స్మెంట్స్ ఇవే ఉంటాయి దాని తర్వాత ఫిఫ్టీన్ వాక్యం ఆ కాలానికి మనం సిద్ధమవుతున్నాం మనుషులు కోపికలేదు వెనకడికి గంట రెండు గంటలు విన్నారు వాళ్ళు మూడు రోజులు గొప్ప జన సమూహము మూడు రోజులు దేవుని వాక్యం కాబట్టి మీరు రొట్టెలు భుజించడం వల్ల నేను మీకు చెప్తున్నా క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడీ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడే అని నేను మీకు ఆజ్ఞానంటున్నాడు కాబట్టి మనము ఈ వాక్యాలు నేర్చుకోవాలా ఇది ఇది అక్షయమైన ఆహారం ఇది ఎప్పటికీ నశించుకోదు ఇది రోగంతో కూడిన వాక్యం కాదు ఈ లోకంలో ఉన్నది అంత క్షయమైనది ఎరుక పట్టణానికి సాదృశంగా ఉంది కాబట్టి ఇందులో నువ్వు ఏమి సంపాదించుకోవాలని ప్రయాస పడుతున్నా అది నేను రోగానికే దారిస్తాను నేను రెండు వారాల నుంచి ఒక ప్రొఫెసర్ రాసిన పుస్తకం చదువుతున్నా తిర చూస్తే ఆయన క్రిస్టియన్ అని తెలుసుకున్నా నేను జాన్ సాన్ఫర్డ్ అని ఆయన ఒక బుక్ రాశాడు జెనెటిక్ ఎంట్రాపీ అది సైన్స్ కి సంబంధించిన పుస్తకం నేను సైన్స్ స్టూడెంట్ ని కాబట్టి నాకు అవి ఇష్టం సరే జెనెటిక్ ఎంట్రాపీ డి ఆఫ్ జీనోమ్ అని ఉంది బుక్ పేరు అది నేను మన మార్కెట్ లో దొరకకుంటే ఇంటర్నెట్ లో వెతికితే అక్కడ దొరికింది అది తీసుకొని చదువుతున్నా ఆయన ఏమంటున్నాడు అంటే క్రమేణ మన సెల్స్ మన బాడీలో సెల్స్ అన్ని వాటిని ఏమంటాం కురిగిపోతున్నాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులకు ఉన్న ఆ జీవ కణాలు కురింగిపోతూ వస్తున్నాయి వచ్చి ఏమంటుండే ఆయన సైన్స్ సైన్స్ సైన్స్ ప్రొఫెసర్ కాబట్టి చెప్తున్నాయన మనము వయసు ఎదిగే కొద్దీ వేల సార్లు మన జీవ కణాలు అన్ని కృషించిపోతున్నాయంట కృంగిపోతున్నాయంట అరిధిగా కునిగిపోయినాక వాటిని మనం మన పిల్లలకు పంపిస్తున్నాము వాళ్ళు పుట్టినప్పుడు ఆ కృషించిపోయిన జీవకణంలే వాళ్ళ శరీరంలోకి పోతున్నాయంట వాళ్ళు పుట్టినాక వాళ్ళు పెద్దగా అయినాక మళ్ళా నలభై వేల సార్లు అవి కృషించిపోతున్నాయంట అట్లా తరతరాలు కృషించిపోయి రకరకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఆయన అనేది ఏంటంటే దీని నుంచి ఎవరు మనల్ని కాపాడలేరు ఏ సైన్స్ కాపాడలేదనేసి డైరెక్ట్ చెప్పేస్తున్నాడు ఆ పుస్తకంలో ఆయన లెక్చర్స్ కూడా విన్న తర్వాత నేను ఆసక్తితో ఇంకా వేరే మార్గమే లేదు ఈ శర్రము కృషించిపోతున్నట్టు అందుకే ఆయుషు కూడా తగ్గిపోతా ఉంది ఆ ఆ కాలంలో ఉన్న మనుషులకు ఉన్న ఆయుషు మనకు లేదు వాళ్ళకున్నంత తెలివి కూడా మనకు లేదని చెప్తున్నాడు ఓ రీతిగా మనం తెలియగలవాళ్ళం అనుకుంటున్నాం కంప్యూటర్స్ అనుకుంటున్నాం అవన్నీ గానీ వాళ్ళకు ఆ కంప్యూటర్స్ లేకున్నా పుస్తకాలు లేకున్నా ధర్మశాస్త్రాన్ని అంతా ధ్యానించి భద్రపరచుకోవాళ్ళ హృదయంలో వాళ్ళ తలలో వాళ్ళ బ్రెయిన్స్ లో వాళ్ళకి పేపర్ లేదు పేపర్ లేకున్నా ఈ వాక్యాలు ఎట్లా భద్రపరుచుకున్నారు టకటాకటాక చెప్పడం ఎందుకంటే వాళ్ళకి అటువంటి మంచి జీవకణాలు ఉన్నాయి కానీ మన దశకు వచ్చేటప్పటికి అవన్నీ కృషిపోయిన అందుకే రకరకాల రోగాలు వస్తా ఉంటాయి మనకి అరీతిగా క్రమేణా మన ఆయుష్ తగ్గిపోతా ఉంటది కాబట్టి దీని నుంచి ఎవరు మనల్ని కాపాలేడు ఒక కేవలం యశుపురావు తప్ప అని చివరికి రాసి పుస్తకం అప్పటివరకు నాకు అర్థం కాలేదు ఈయన చెప్పేది ఏంది పుస్తకం అని మన జీవ కణాలు అన్న విధానం అంటే మన ప్రభుత్వ తప్ప ఎవ్వరూ మనకి జవాబు ఇవ్వలేరు అన్న విషయాన్ని ఆయన చెప్తున్నాడు సరే ఇక్కడ చూడండి ఈ గుంపులు రెండు ఈ నాలుగు గుంపులు రెండు పర్వతముల మధ్యలా ఉన్నవి కాబట్టి లోయలా ఉన్నవి రెండు పర్వతం మధ్యలో ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవాలా రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ఎవరు నడవలేడు ఎక్కడ పోలేవు నువ్వు సగం సత్యం సగం అబద్దంలో ఉండి పోలేవు మతపరమైన జీవితము పాతది అది చెల్లదు ఎందుకంటే అది నీడ నిజ స్వరూపం ఎవడు ఛాయని వెంబడించడు కాబట్టి నువ్వు సీయన సీనా పరతం నుంచి సీయను పరతం వరకు నువ్వు అరణ్య మార్గంలో ప్రయాణం చేయాలా కానీ నేను మధ్యలోనే ఉంటా అంటే ఈ గుంపులలో కాబట్టి వీళ్ళ సంగతి ఏమేమి చూడండి ఇప్పుడు ఇవి సర్వలోక నాదు అగు యహోవ సన్నిధిని విడిచి ఇవి విడిచిపెట్టేసినాయి మన ప్రభుని విడిచిపెట్టేసినాయి మన ప్రభు సన్నిధిని విడిచిపెట్టేసినాయి అంటే రక్షణ అనుభవాన్ని విడిచిపెట్టేసినై బాగా అర్థం చేసుకోండి నువ్వు ఎంతకాలం ఆయన సన్నిధిలో ఉంటావు నువ్వు ఎంతకాలం ఆయన రెక్కల క్రింద ఉంటావో అంతకాలమే నీకు రక్షణ అనుభవం నాకు నిన్నటి నుంచి ఒకటి బాధాకరంగా ఉంది ఒకసారి రక్షణ పొందితే సరిపోతుందా అంటే పోలవరం దేవుడు మనం చూపించిన ఫిలిపి రక్షణ పత్రికలో నీ రక్షణను కొనసాగించుకోవాలనుంది వాక్యం ఎట్లా కొనసాగించుకుంటాం ప్రభు అంటే సత్యాన్ని ప్రేమించేంత వరకు సత్యము పొందుకుండేంత వరకు నీ రక్షణ నిన్ను ఎందుకంటే అది చూపిస్తాడు తెసం రాష్ట పత్రికలో వీళ్ళు సత్యాన్ని ప్రేమించలేదు కాబట్టి అబద్ధాలు నమ్మున్నట్లు మోసపుచ్చు ఆత్మను దేవుడు వారికి పంపించడం వినిసరి అనేసి ఇక్కడ తెసం రాష్ట్ర పత్రికలో కదా ఈ లోకం మీదకి దేవుడు మోసపుచ్చు ఆత్మను పంపించింది ఆయననే పంపిస్తాడు సైతాన్ని ఎందుకు ఎవడైతే సత్యాన్ని ప్రేమించాడో వాళ్ళలో రక్షణ ఉండదు కాబట్టి నీ రక్షణని కొనసాగించుకోవాలంటే నువ్వు ప్రతిరోజు ఈ వాక్యంలోని సత్యానికి నువ్వు రావాలా సంపూర్ణంగా సత్యం ఎందుకంటే నేనే మార్గం సత్యం జీవనడా మన ప్రభు ఆయనే సత్యం వంతుడు కాబట్టి మనం సంపూర్ణంగా ఆయన తెలుసుకోవడం కొరకు ఈ ప్రయాణంలో ఉండాలా ఈ లోకంలో సత్యం తెలుసుకోవడం అంటే అర్థం అది ఈ వాక్యంలో నీ గ్రహించి ఆ చివరి దశ వరకు నువ్వు నీ కాలం ముగిసించేంతరకు అదే సత్యంలో ఉండాలా అప్పుడు నీ పిలుపులో ఉన్నాడు నీ పిలుపులో నీ వంతులో నువ్వు అంటే నువ్వు పొందుకున్న ఈ సత్యంలో చివరి వరకు లేకుంటే మధ్యలో ఓడ వచ్చి వాక్యం చెప్తే నువ్వు మోసిపోతావు మతపరమైన బోధలు ఎత్తబడే సంఘం బోధలు ఇవన్నీ పిచ్చి పిచ్చి బోధలు ను నువ్వు మోసపోకుండా ఉండాలంటే నువ్వు చివరి వరకు ఇదే సత్యంలో కొనసాగించుకోవాలా రక్షణ అనుభవం అంటే అదే అనేసి నాకు అప్పుడు ఆయన హృదయంలో మాట్లాడుతున్నాడు సరే ఆయన నువ్వు హృదయంలో మాట్లాడింది వాక్యపరంగా ఉందా లేదా అని పరిశీలించుకుంటే వాక్యాలు కూడా అట్లనే ఉంది ఎవరైతే సత్యాన్ని ప్రేమించాడో అబద్దాను నమ్మునట్లు దేవుడు వారికి మోసపుచ్చు ఆత్మను పంపించున్నాడు అని తేటగా అది పాత కాలంలో ఎన్నిసార్లు మనం చూసినాం కదా ఒకసారి చూడండి దీనికి సంబంధించిన వాక్యం మనం చాలాసార్లు ధ్యానించినాం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇర్మియాకి ఆశ్చర్యకరం ఇర్మియా కాలంలో ఎంతో మంది అబద్ద ప్రవక్తలు ఉంటారు ఇర్మియా కాలంలో ఆయనకి ముఖాముఖిగా ఎదురు ఉంటారు ఈ అబద్ద ప్రవక్తలు చాలాసార్లు అయితే ఇర్మియా చెప్పిన వాక్యం ఒక రీతి ఉంటే ఆ అబద్ద ప్రవక్తలు చెప్పిన వాక్యం ఇంకో రీతి ఉంటుంది ఒకసారి చూడండి పదిహేనవ అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో పదవ వచ్చి దానికి ముందు ఏం జరిగిందంటే ఇర్మియా ప్రవచనం ఏంటంటే మీరందరూ బ్రతకాలంటే బబులోను రాజు అయిన నెబర్ మిమ్మల్ని బానిసలాగా తీసుకుపోతున్నాడు మీరందరూ బోండి ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ చచ్చిపోతారు అంటాడు మీరు చచ్చిపోకుండా మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే మీరు పోక తప్పదు బానిసత్వంలో కానీ ఒక దినం నేను మిమ్మల్ని జ్ఞాపకం తీసుకుని తిరిగి రప్పిస్తా అంటాడు కానీ చోటి ఈ వాక్యం మీకు ఈరోజు అర్థం కల ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యూదారాజైన సిదికి ఏలుబడి ఆరంభం నాలుగవ సంవత్సరము ఐదవ నెలలో చూడండి బైబుల్లో చరిత్ర డేట్స్ ఇయర్స్ తో పాటు ఉంటది ఇది ఒకటే పుస్తకం ఇంకా ప్రపంచంలో ఏ పుస్తకంలో డేట్స్ ఇయర్స్ తో పాటు ఉండదు ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడ్డా కూడా ఎంత జాగ్రత్తగా వాళ్ళు డేట్స్ గుర్తు పెట్టుకున్నారు కాబట్టి ఇది చరిత్రలో జరిగింది అని మనం విశ్వసించాల ప్రవక్తను అజ్జుర్ కుమార్ అయిన ఆయన ప్రవక్తనే కానీ ఏమేం చేయండి గిబియా సంబంధించిన వాడు యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యహో మందిరంలో నాతో ఇలాగ నేను ఇస్రాయలి దేవుడు ను సైన్యులకు అధిపతిగా యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు నేను బబులు రాజు కాడిని విరిచియున్నాను రెండు సంవత్సరాలలో బులను రాజు అన్న ఈ స్థలం నుండి బబులన్నుకు తీసుకుని పోయిన యహోవా మందిరకు ఉపక్రమన్నిటిని ఇచ్చటికి మరలా తెప్పించేదను రాజు కాడిని విరగొట్టి యహోయాకి కుమారుడును యూదారాజ అయిన యకొన్యాను బులొన్నకు చెరగొని పోయిన ఈ స్థలంలో తిరిగి రప్పించేదను ఇదే యహోవాకు ఇది అబద్ద ప్రవచనం కానీ ఆయన చెప్పేది ఎంత మంచిగుంది వినడానికి బాగా చేసుకోండి మీకు ఏం కష్టం కాదు బబుల రాజుని విడగొడతాడు ఆయన కాళీని విడగొడతాడు ఆయన బాలం నుంచి మీరు అందరు విడుదల పొందుతారు రెండు సంవత్సరాల్లోగా ఇంకొక రాజు గురించి చెప్తున్నారు పలాయన రాజు రాజు కూడా ప్రవచిస్తున్నాడు అప్పుడు ఇరిమియమూడండి మీరు అక్కడ నేర్చుకోవాలి ఈ విషయం ఈ రోజు మీకు తెలవాలా అసలైన ప్రవచనము ఎటువంటిది అబద్ద ప్రవచనం ఎటువంటిది నిజమైన ప్రవచనం ఎటువంటిది ఇక్కడ ఒక యాసిడ్ టెస్ట్ పెట్టింది ఎవరు మనకి నాకు ఈ రోజు ఉదయం మీద అర్థమైంది అప్పుడు ప్రవక్త అయిన ఇర్మ్య యాజకుల ఎదురు యోహో మందిరంలో నిలిచిన ప్రజలందరూ ప్రవక్త అయిన అబద్ధ ప్రవక్త అన్నట్టు కానీ గొప్ప జనం ఫాలో అవుతుంది యాజకులు ఫాలో అవుతున్నారు ఇదే బాగా అర్థం చేసుకోండి మీరు ఎర్ర గుర్రం మీద ఎప్పుడు లీడర్ ఉంటాడు ఆయన వెనకాల సర్పంల గుంపు ఉంటుంది అంటే యాజకులు అందరుంటారు యాచకుల వెనకలా తేళ్లుంటాయి తేళ్ల వెనకల గొప్ప జన సమూహం తేళ్ళంటే పెద్దలు అధిపతులు మందిర అధిపతులు మందిరంలో పెద్దలు వాళ్ళ వెనకల విభజనం ఇది మతపరమైన జీవితం అనన్యతో ఇట్లా నేను అలాగునే జరుగునుగాక యహోవో అలాగనే చేయనుగాక ఎహోవో మందిరపు ఉపకరణ అన్నింటినీ జరగొనిపోబడిన వారి అందరిని యహో బబుల నుండి ఈ స్థలంలకు తెప్పించి నీవు ప్రకటించిన మాట నన్ను నెరవేర్చనుగాక ఆయనను నువ్వు చెప్పిన ప్రవచనం మంచిగానే ఉంది అట్లయితే మంచిదే కాని నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెలు చెప్పుచున్న మాట చిత్తగించి వినుము అనన్యా ఈ వాక్యం మీరు కొంత జాగ్రత్తగా ధ్యానించాలి ఎందుకంటే ప్రతిసారి ఏది నిజమైన ప్రవచనమో ఏది అబద్దమైన ప్రవచనమో పరిశుధాత్మ పొందుకున్న నీకు నాకు కూడా ఇది చాలా కష్టతరంగా ఉంటది అర్థం చేసుకోవడానికి కాబట్టి పరిశుదాత్మ ఉంది మనం విరవీగడది మనకి ప్రార్థన చాలా అవసరం ఎందుకంటే యుగ సమాప్తిలో వాడు ఎంత కుయుక్తితో మోసగిస్తాడంటే ఎటువంటి వాడైనా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చట వాడు రెడీగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు చూడండి ఎనిమిదవ వచనంలో ఇర్మియా ఒక విషయం చెప్తున్నాడు హనేమియాతో ఏమని చూడండి నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు ఇంతకు ప్రవక్తలు అని చెప్తున్నాడు చూడండి అనేక దేశములకు మహారాజులకు విరోధముగా యుద్ధములు జరుగునో కీడు సంభవించినయో తెగులు కలుగునయో పూర్వకాల మందు ప్రకటించు వచ్చి అసలైన ప్రవచనాలు ఎట్లా అని చెప్తున్నాడు ఏం జరగబోతుంది యుద్దాలు జరగబోతున్నాయి కీడు సంభవించబోతుంది తెగులు రాబోతుంది రకరకాల రోగాలు రాబోతున్నాయి కష్టాలు రాబోతున్నాయి అనే ప్రవచించరు కాని ఎవడన సుఖముందని ప్రవచించిడా అంటున్నా చూడండి తొమ్మిదో వర్షంలో అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త అతని మాట నెరవేరినలా యహోవ నిజంగా అతన్ని పంపినని ఒప్పుకుండ తగ్గునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా అర్థమైతుందా క్షేమము జరుగునని ఎవడన్నా చెప్తే అది నిజంగా యహోవలన జరిగిందా లేదా అని ఎప్పుడన్నా జరిగిందా అని చెప్తున్నాడు కాబట్టి క్షేమానికి సంబంధించినది ప్రవచనం కాదు అని చెప్తున్నాడు ఇక్కడ ప్రవచనం ఎప్పుడైనా గాని సంఘ క్షేమ అభివృద్ధి గురించి అనేసి పౌలు జ్ఞాపకం చేసిండి ఎందుకు వస్తాయి ప్రవచనాలు కొరుకు నీకు ఎప్పుడు క్షేమం ఉంటే చెప్పండి అంత క్షేమం ఉంటే నీకు ఎందుకు ప్రవచనం అంత సుఖం ఉంటే దేవుడు ఎందుకు అంటారు అంటారా లేదా సామెత ప్రకారంగా కష్టాలు రాబోతున్నాయి నీకు క్షేమం కలగాలంటే ఆయన నమ్ముకో భయంకరమైన దినాలు ఉండబోతున్నారు నీకు క్షేమం కావాలంటే ఆయన నమ్ముకో అని చెప్తాం ఆయన వెంబడించని చెప్తాం అంతేగాని సుఖముంటే అసలు నీకు వాక్యమే అవసరం లేదు కదా కాబట్టి ఇర్మియా ఈ విషయాన్ని చాలా దీర్ఘంగా విశదీకరించి చెప్తున్నాడు మరోసారి చూడండి అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే అతని మాట నెరవేరిన ఎడలా యహోవా అతని పంపినని ఒప్పు కూడా దగ్గునని ఎర్మియా చెప్పగా అప్పుడు హనయాకి కోపం వచ్చిందన్న విషయం చెప్తున్నాం అని చూపిస్తున్నాడు వాళ్ళు చాలా మర్యాదతో మాట్లాడేవాళ్ళు డైరెక్ట్ తిట్టుకుండేవాళ్ళు కాదు సరే మనం తిట్టుకుంటాం ఇక్కడ నువ్వురా నీకేం తెలుసురా నువ్వు ఇట్లా మాట్లాడతాం కదా నాకంటే నీకు తెలుసా నాగర్ నువ్వు ఎక్కువ సేవ చేసినవా నాగర్ నువ్వు ఎక్కువ తిరిగినవా నా వయసులో సగం లేని ఇలా డైరెక్ట్ ధనాదాన్ని తిట్టేస్తా ఉంటాం ఎందుకంటే శారీరకమైన జీవితం అది మతపరమైన జీవితం కానీ ఇర్మియా దేవుని హృదయం కలిగిన కాబట్టి అట్లా తిడతలేడు అనయాన్ని క్షేమము కలుగునని చెప్పు ప్రవక్త ఒకడున్నాడే ఈ రోజు అయితే ప్రపంచమంతా క్షేమం కలిగి అని చెప్పే ప్రవక్తలే కనిపిస్తారు మనకి ఎక్కడోనా కానీ ఏ బోధలు చూసినా మీకు సమృద్ధిగా దేవుడిని దేవుడిని సమృద్ధిగా ఆసరించుగాక దేవుడు రాబోదే మిమ్మల్ని ఉన్నత స్థితికి లేవనెత్తునుగాక ఇవే వాక్యాలు ఇదే ప్రవచనాలు చూస్తాం ఎక్కడ బాగుండి ఏ టీవీ ప్రోగ్రామ్స్ చూడండి ఒక వ్యక్తి గురించి నేను ఎప్పుడు చెప్తాను కదా బోధ అంతా అదే ప్రపంచమంతటా విస్తరించిన బోధ అంత అబద్దమైన ప్రవచనం వీళ్ళు అక్కడ ట్రాప్ అయినరు అయిపోయిన విషయాన్ని మాట్లాడుతున్నాడు శారీరకమైన చూపించుకోవడం కోరుకు పదవర్షంలో ప్రవక్త ఆయన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లా నేను ఇలాగ సెలవిస్తున్నాడు రెండు సంవత్సరంలో నేను బబులోను రాజైన నెప్పుకద్ కాడిని సర్వజనుల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసదు అంతటా ప్రవక్త అయిన ఎర్మి వెళ్లిపోయాను దేవుడికి చాలా కోపం వచ్చింది హనన్య ఇట్లా చేసినందుకు ఎంతకాలం ఒప్పికబట్టింది సరే నేను ఎక్కడో చూసిన హనన్య అంటే దేవుడు ఏర్పరచను అని అర్థం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా నేను ఎక్కడో రాసుకున్నా చాలా కాలం క్రింద అంటే దేవుడు ఏర్పరచను దేవుడు ఏర్పరచుకున్నాను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఆ ఏర్పాటుకి ఆ పిలుపుకి తగినట్టు జీవించకపోతే నీ పని ఏమవుతుందో బాగా అర్థం చేసుకోండి ఆయన ఏర్పాట్లో ఉండి ఆయన పిలుపుకి తగినట్లు నువ్వు జీవించకపోతే నీ స్వబుద్దిని ఆధారం చేసుకుంటే ఏమవుతుందో దేవుడు మాట్లాడుతుండే ఇప్పుడు చూడండి పదిహేను వర్షంలో అంతటా ప్రవక్త హోట హను నిన్ను పంపలేదు శరీరంగా ఉండే వాళ్ళని ఆయన పంపాడు కాగా యహో మాట సెలవిచ్చాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయించున్నాను అబద్ద పర్వతాలను అందరినీ కొట్టివేస్తాడు దేవుడు అన్న విషయం మీద నేర్చుకోవాలి యహోవా మీద తిరుగుబాటు చీటకై నువ్వు జనులను ప్రేరేపించి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పాను ఆ సంవత్సరం ఏడవ నెలలో ప్రవక్త అయిన హృతిపొందెను ఏడంటే సంపూర్తి ముగించింది అని కాలం చూడండి అప్పుడు నేను చాలా ధీర్ఘంగా ధ్యానించిన విషయం క్షేమము కలుగును అని చెప్పే వాక్యము నీకు సమాధానము కలుగును క్షేమము కలుగును అని చెప్పే వాక్యము దేవునికి విరోధం అని వాక్యం చూడండి మరోసారి పదహారవ వచ్చి యహోబ మీద తిరుగుబాటు చేయటకై నీవు జను ప్రేరేపించుది నీకంతా సమృద్ది కలుగునుగాక నీకంతా సమాధానం కలుగునుగాక అనే చెప్పే బోధ యహవ మీద తిరుగుబాటు చేసే బోధ అనుంది వాక్యం అర్థమవుతుంది మీకు దేవుడు మిమ్మల్ని సమృద్దిగా ఆశ్రయించినగాక దేవుడు మీకు ఇది ఇచ్చినగాక దేవుడు మీకు కార్ ఇచ్చినగాక దేవుడు మీకు ఇల్లు ఇచ్చినగాక లోన్స్ ఇచ్చినగాక ఇవన్నీ చెప్పుకుంటా పోతే బాగా అర్థమవుతుందా మీకు నేను చెప్పే వాక్యం ఇక్కడ ఏముందో ఆ ప్రవచనాలు యహోవ మీద తిరుగుబాటుతనం చేసేటట్లు మనుషులు ప్రేరేపిస్తుంది గొప్ప జనం ఎందుకు మరణం అవుతారంటే వాళ్ళు ప్రభు మీద తిరుగుబాటుతనం చేస్తున్నారు తెలియక ఎందుకు సర్పంల తెలియని వెంబడించినాయి అవి ప్రేరేపిస్తున్నాయి హనన్య ఆ ఎర్రగుర్రం మీద కూర్చున్న వాళ్ళగా కనిపిస్తుంది నాకు ఈరోజు అట్లా ప్రపంచమంతటా ఉన్నారు ఎర్రగుర్రెల మీద రౌతులు సర్పంల మీద సర్పంలకి అధిపతులు వీళ్ళు అంటే వీళ్ళు ప్రధాన యాజకుల కనిపిస్తారు వీళ్ళు సరే వాడు కూడా నేను ఒక పర్టికులర్ వ్యక్తి గురించి నేను చెప్తలేను ప్రపంచం అంతటా విస్తరించిన ఈ గురాలను అదొకటే మనం అర్థం చేసుకోలే వీళ్ళ పని అది అని చెప్తున్నాడు కాబట్టి నేను వాళ్ళని మీరు క్షేమము కలుగును అని చెప్పు బోధ జనులను దేవునికి దేవుని పట్ల తిరుగుబాటుతనం చేటకై ప్రేరేపించిన బోధ కాబట్టి మీకు సమృద్ధిగా కలుగునుగాక మీకు సమాధానం కలుగునుగాక అనే బోధ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చేసే బోధ లాగుందని చెప్తున్నాడు ఒక దిక్కు శ్రమల కాలంలో మనం ఉంటున్నాము భయంకరంగా ఉంది వ్యవస్థ ఎక్కడ చూసినా మరణ కాండ లక్షల లక్షల మంది క్రైస్తలు చంచిపోతున్నారు ఆ సముద్రంలో మధ్యలో ఇరికి ఆ ఓడల్లో పోతున్నారు ఐసీస్ వాడు చంపుతుంటే రక్తం అది మనం చూసినాము గొప్ప జనం వెనుకలా కత్తిపోతుంది కదా వాళ్ళు అక్కడి నుంచి మరణం రుచి చూడకుండా తప్పించుకోవాలనేసి పోతే ఆ సముద్రంలో పడి చచ్చిపోతున్నారు దొరికిన వాళ్ళని దొరికినట్లు భయంకరంగా చంపేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కఠిన వాళ్ళని ఏర్పరచుకున్నది దేవుడు ఆ రీతిగా ఆయన పని కొరికీ నేర్పరచుకున్నాడు వాళ్ళు ఎందుకు మరణిస్తున్నారు ఇవన్నీ వాక్యాలు మన కళ్ల ముందు మన కాలంలో నెరవేరుతున్నాయి బాధాకరంగా ఉంటుంది చూడడానికి వినడానికి కానీ ఏం చేయలేము మనం ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పను లోబనేవాడు హఠాత్తుగా నాశనం కూడా వాక్యం ఉంది కాబట్టి నీ బాధ్యత మటుకు చెప్పడం మానద్దు నువ్వు కంటిన్యూస్ గా చెప్పాలా అన్న విషయమే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ నాలుగు క్రైస్తవ గుంపులు ఈ మూడు క్రైస్తవ గుంపులు ఇవి మూడే నాలుగు గుర్రాలైన గానీ మూడు గుంపులకు సాదృశమైన నిమిషాలు మీకు చూపించినది ఇవి యహోవా సన్నిధిని విడిచినై జంధం ఆరో అధ్యాయంలో విడిచి బయలు ఆకాశపు చతుర్వాయు సరే చతుర్వాయుల గురించి నేను మీకు ఒకరోజు దీర్ఘం చూపిస్తాను ప్రాణ గ్రంథంలో ఇవి లోకానికి హాని కలిగించే నాలుగు దేవుని దూతలు అని కూడా మనం చూసినాం ప్రాణ గ్రంథంలో అప్పుడు ఒక దూత వేరొక దూత వచ్చి కొంతకాలం ఆగండి మా దాసు మన ప్రభు దాసులని ముద్రించేంత వరకు కొంతకాలం ఆగండి అంటారు కాబట్టి ఈ చతుర్వాయువులు దాని తర్వాత నలని గురంలో ఉన్న రథము ఉత్తర దేశంలోనికి పోనది తెల్లని గుర్రమును వాటిని వెంబడించి పోను ఎప్పుడైనా గానీ వెంబడిస్తాయి ఎన్నిసార్లు వాక్యాలనించినా ఈ తెల్లనివి నలని వెంబడిస్తాయి కదా నలని ఉన్న రథము ఉత్తర దేశంలోనికి పోనది తెలియని గుర్రములు రథములు వాటి వెంబడి పోవును చుక్కలు చుక్కలు గారు గుర్రములు రదము దక్షిణ దేశంలోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్లి సంచరింప ప్రయత్నింపగా పోయి లోక మందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చను గనక అవి లోక మందంతటా ఇప్పుడు సంచరిస్తున్నాయి చూడండి ఇంత బాగుంది ఇవన్నీ ప్రపంచమంతటా విస్తరించినాయి ఈ గుంపులు అని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి అప్పుడు అతడు నన్ను పిలిచి అంటే నలని గుర్రం గురించి మాట్లాడుతుంది ఇక్కడ చూడు అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడము మనం కూడా ఉత్తర దేశంలో ఉన్నాం కదా ఇప్పుడు ప్రపంచంలో చూస్తే ఉత్తర దేశంలో ఉన్నట్టు మన వాటిని చూడము అవి ఉత్తర దేశం నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో అనెను కాబట్టి ఈ గుర్రంలో పోయి ఏం చేస్తున్నాయి అంటే ఉత్తర దేశంలో పోయి దేవుని యొక్క ఆత్మను ఆర్పివేస్తున్నాయి బాగా అర్థం చేసుకోండి ఎందుకు ఆర్పివేస్తాయి దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది దేవుని బిడలమాజాలు ఉంటుంది కదా కానీ సగం సత్యం సగం అబద్దం ఉన్నాడు కాబట్టి సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే సత్యం కూడా అబద్దంగా మారిపోతుంది అందుకే ఎన్నిసార్లు మీకు ఆ విషయం చెప్పినాను హగ్గైలా చూసినమా హగ్గైలా చూసినామా ఉపమానము జపనీలా చూసినమా ఏమి ఉప్మానం అది ప్రభువు కూడా ఆ విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తాడు లూకా సువార్తలో కొరించు రాష్ట్ర పత్రికల్లో కౌలు జ్ఞాపకం చేస్తాడు చూడండి మనం వెరీ రీసెంట్లీ ధ్యానించిన మా వాక్యాన్ని కొన్ని నెలల ముద్ద మంచిగున్నా కొంచెం పులుపు ముద్ద కలిస్తే మంచి ముద్ద చెడిపోతుంది కానీ మంచి ముద్ద పెద్దదైన గానీ చిన్నగున్న పులిపిన పులిసిన ముద్దని ఎందుకు మంచి చేయలేదు మీకు అర్థమైతుందా సైన్స్ కూడా చెప్పలేదు సైన్స్ లో ఎవరు చెప్పలేడో దాని జవాబు మంచి ముద్ద పెద్దది చెడిపోయిన ముద్ద చిన్నది కానీ ఈ చెడిపోయిన చిన్న ముద్దని మంచి ముద్దతో కలిపితే అది మంచి కావాలి కదా పెద్దది మంచిది కదా కానీ పెద్ద మంచిదాన్ని ఇది జడగొడుతుంది చిన్నదైన గానీ అది విధానం దేవుడు స్థిరపరిచింది దానికి సంబంధించిన విషయం మనం ఒక ధ్యానించినాం దీనికి ముందు జకరేక ముందు ఏ వాక్యం హగ్గలను ధ్యానించినాం అగ్గయ్య అంటున్నాడు చూడండి హగ్గయ్య రెండవ అధ్యాయము పదమూడవ వర్షంలో పన్నెండవ వర్షంలో ఒకడు మైలబడి మంచి పదార్థాలను ముట్టుకుంటే అవి మంచిగానే ఉంటాయా అంటే మంచిగా ఉండవు అవి కూడా చెడిపోతాయి అంటున్నాడు దానికి సంబంధించిందే కృత నిబంధన రాష్ట్రపతి గారు పోలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ పాత కాలంలో ఎవడన్నా అపవిత్రంగా ఉంటే వాడి మంచి వస్తువులను ముట్టుకుంటే అవి కూడా అపవిత్రం అయిపోతాయి అదొక విశ్వాసం అన్నట్టు వాళ్ళ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు ధర్మశాస్త్రం ధ్యనించే ప్రభు ఆ యాజకులతో మాట్లాడుతుండ్రు ఇది కరెక్టా ఒకడు మైలబడి మంచి పదార్థములని ద్రాక్ష రసమును వాటిని వీటిని పుట్టుకుంటే అవి మంచిగా అయిపోతాయా అవి మంచిగానే ఉంటాయా అంటే కావా అవి కూడా చెడిపోతాయి అంటాడు కాబట్టి అది విధానం సైన్స్ కూడా దాన్ని ఏం చేయలేదు చెడిపోయిన వస్తువు మంచి వస్తువుని చెడగొట్టక తప్పదు కాని మంచి వస్తువు చెడిపోయిన దానిని మంచిగా చేయలేదు అది విధానం అది క్రమం అటేవుడు కాబట్టి మనం దేవుని జానిసినాం ఈ గుంపుల గురించి జానిసినాం వీళ్ళు ఎందుకు ఆత్మని ఆర్పేసుకున్నారు వీళ్ళ ఆత్మ ఎందుకు ఆరిపోతుంది చూడండి ఇప్పుడు నా ఆత్మని నా అంత నేను ఎట్లా ఆరిపేసుకుంటాను పాపానికి చోటిస్తనే అంతేనే లేదా ఒక దిక్కు పరుషురాధం పొందుకుంటూ అపవిత్రలో ఉంటే పరిశురాత్మ ఎట్టుంటున్నాడు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతాడు సైతాన్ని ఆత్మచ్చి కూర్చుంటది సౌలు జీవితం అదే కదా మనం చూసింది కొంతసేపు దేవుని ఆత్మ ఉంటుంది కొంతసేపు దయ్యం వస్తుంది ఆయన ప్రార్థన చేసి వర్షం చేసి ఆ సింహాసనం ఎక్కక ముందు దేవుని ఆత్మ ఉంటుంది సింహాసనం మీదకి ఎక్కినప్పుడు దావేది చేసినప్పుడు ద్వేషం కలిగింది దేవుని ఆత్మ పాక గరిగింది దయ్యమాత్మ వచ్చి కూర్చుంటుంది అప్పుడు దావేదని చంపబోతున్నాడు అవి మనం చూస్తా ఉంటాం ఎప్పుడు ఆత్మీయ దశలో కూడా అవి మనం నెరవేరుతుంటాయి ఈ రోజు కూడా అంతే ఎంతో దేవుని బిడల మధ్యలో అట్లనే ఉంది ఆ రెండు ఆత్మల మధ్యలో వాడు వాడు జీవిస్తున్నాడు మన హృదయంలో అదొక పెద్ద మహా ప్రస్థానం మహా యుద్ధం లాగా ఉంది అది భూమి మన హృదయంలో ఉంది ఒక దిక్కు దేవుని యొక్క ఆత్మ ఇంకో దిక్కు సైతన్ ఆత్మ రెండు కొట్లాడుతున్నాయి నేను ఆక్పాయ చేసుకోవాలి నేను ఆకుపా చేసుకోవాలా ఈ హృదయం అనేసి మనం అవకాశం ఇస్తున్నాం అంతే నువ్వు దేవునికి ఒక సగం సగము ఇటు పర్వతము సగం అటు పర్వతంకి నువ్వు ఎట్లా ఆనుకొని జీవించగలవు జీవించలేం మనం నువ్వు ఉంటే ఏదైనా ఒక పర్వతం ఉండాలా అందుకే నువ్వు నువ్వు వెచ్చగనన్నా లేవు చల్లగనన్నా లేవు అంతేనా సగం సగం వెచ్చగా సగం చల్లగా నువ్వు అందుకే నేను ఉంచేస్తా కాబట్టి నువ్వు నువ్వు కుడికి కానీ ఎడమగ కానీ ఉంటే సర్పములు తేళ్లు ఉంటాయి రెండు గుంపులు ఉంటాయి వాటితో పాటు నువ్వు ఉండాల సగం ఇటు సగం అంటున్నావు కాబట్టి నోట నేను పెట్టుకోలేకపోతే నేను ఉంచేస్తాను అంటున్నాడు వాళ్ళని గొప్ప జనాన్ని గురించి కాబట్టి దేవుని ఆత్మను ఇవి చల్లపరిచేస్తున్నాయి ఈ మతంలో గొప్ప జనంలో దేవుని ఆత్మను నెమ్మది పరిచేస్తున్నాయి అంటే వాళ్ళలో ఆ ఆసక్తి తీవ్రత లేకుండా చేసేస్తున్నాయి ఈ గుర్రములు సో గొప్ప జనము ఏ రీతిగా రసాల ఫాలో అవుతున్నారన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం సరే నేను ఇక్కడ కొంత వాక్యాన్ని ముగించేస్తాను రటన గ్రంథానికి మనం వెళ్ళాలి యాక్చువల్గా అయితే ఈరోజు దీర్ఘంగా ఎందుకంటే ఆరవ అధ్యాయంలో ఏం జరుగుతున్న విషయం దాన్ని దీర్ఘంగా అనుకున్నా గానీ మనకు అంత టైం లేదు ఈరోజు వచ్చేవారం మట్టుకు ఆరవ అధ్యాయము ఒక్కసారి చూడండి ఆరవ అధ్యాయము రెండవ వర్షంలో ఆ గౌరవ ఆ ఏడు ముద్రల్లో మొదటిదాని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో కాబట్టి నాలుగు జీవులు దానియులకు కలిగిన నాలుగు జీవులు జకర్యాకు కనిపించిన నాలుగు జీవులు యోహాను భక్తునికి ప్రకటనలు కనిపించే నాలుగు గుర్రాలు ఒకటే అని మనం పైనవరం ధ్యానించినాం దానికి కనిపించిన నాలుగు జీవులు నాలుగు మృగములు జకర్యాకి మొదటి అధ్యాయము ఆరవ అధ్యాయంలో కనిపించిన నాలుగు గుర్రంలు ప్రకటన బృందంలో కనిపించే ఈ నాలుగు గుర్రంలు నాలుగు జీవులు అన్ని ఒకటే చాలా జాగ్రత్తగా మనం దానికి ధ్యానించాలి పైనవరం దానికి కొంచెం చూసినాం దీర్ఘంగా చూడండి నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండేను అతనికి ఒక కిరీట ఇయబడను అతడు జయించు జయించుటకు బయలు సరే ఇక్కడ కూడా ఒక తెల్లని గుర్రం ఉంది ఈ గుర్రం మీద ఒక ఇతనికి ఏముంది చేతిలో విల్లు అనుంది కదా ఇంగ్లీష్ లో బో అనుంది బో బిడబ్ల్యూ ఇంగ్లీష్ లో సరే బో అంటే కూడా విల్లే కానీ ఎవరిగా కానీ ఇంతకాలం విల్లు అంటే బాణము ధనుసు అట్లా అనుకున్నాం మనం కానీ ఆ జేమ్స్టాంగ్ నంబర్ లా అసలైన మీనింగ్ విల్ అంటే ఏందనేది అదే మీకు వచ్చే వరం చూపిస్తా దీర్ఘంగా క్లుప్తంగా మటుకు ఆ విల్లు అనేది బాణానికి సంబంధించింది గానే కాదు జేమ్స్టాంగ్ నంబర్స్ లో ఏముందంటే దాని పేరు మనము పెండికి ఎవరికన్నా పెండికి గిఫ్ట్ తీసుకుని పోతాం కదా రిసెప్షన్ లో గిఫ్ట్స్ ఇస్తాం కదా ఆ గిఫ్ట్ ప్యాక్ మీద డిజైన్ వేస్తారు రిబ్బన్ కట్టి పెడతారు దాని పేరు అసలు అది బో అంటే జేమ్స్టాంగ్ నంబర్స్ లో నేను చూసి నంబర్ రాసుకున్నా ఇప్పుడు అంత తీ మనం పోమ్ టైం అయిపోయింది అతనికి ఆ గిఫ్ట్ ప్యాక్ మీద రిబ్బన్ ఉంటది కదా రిబ్బన్ రిబ్బన్ చుట్టి పెడతారు దానికి సంబంధించింది ఆ బో అంటే మనకి ఏ పుస్తకాల కనిపించదు అది ఏ పుస్తకాలగా అనిపించదు కాబట్టి ఇది మన ప్రభుకి సాదృశ్యం ఇతను మన ప్రభుకి సాదృశ్యం అతనికి అది బహుమానం లాగా ఇవ్వబడింది దాని తర్వాత అతనికి ఒక కిరీటం కూడా ఇవ్వబడింది అతనికి బహుమానం ఇవ్వబడింది అంటే విల్లు విల్లు అంటే బహుమానం మనం అర్థం చేసుకోవాలి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఉంటేనే అర్థమైంది లేకుంటే ఎప్పటికీ అర్థం కాదు ఇంకొక పది సంవత్సరాలైనా ఇంకొక ఇరవై సంవత్సరాలైనా మనం దాన్ని విల్లు లాగానే చూస్తూ ఉంటాం బాణం లాగానే చూస్తూ ఉంటాం కానీ ఉంది ఇంగ్లీష్ రాసుకు చూపించాను మీకు అవన్నీ బో అంటే బహుమానం చుట్టబడిన బహుమానం అని అర్థం అంటే రిబ్బన్ చుట్టబడిన బహుమానం అని అర్థం బహుమానం మీద రిబ్బన్ అని కూడా అర్థం కాబట్టి అది అతనికి ఇవ్వబడింది అంటే గొప్ప జనం అందరూ హతసాక్షులే మరణించి ఆయన సన్నిధిలోనికి బహుమానం లాగా తీయబడతారు అని అర్థం ఆ వాక్యం సో దానికి సంబంధించి మనము ఇప్పుడు చూడము ఇంకా ఈ రోజుకి చాలు వచ్చేవారము వీటిని ఇంకా దీనిగా ధ్యానిస్తాం ఈ కిరీటం దేనికి సంబంధించింది ఆ బహుమానం రీతిగా ఏ రీతిగా వాళ్ళు సమర్పించబడ్డారు ఆయన సన్నిధి ఎంతవంటే అంతవరకు మన జీవితాలు బహుమానంలాగా ఇవ్వబడలేదు సరే మనం ఆయనకి బహుమానంలాగా ముందుగానే అర్పించుకున్నాం వాళ్ళు మటుకు ఈ లోకాతీతంగా జీవిస్తూ చివరికి వారి జీవితాలు ఆయనకి సమర్పించుకుంటున్నారు బహుమానంలాగా అంతవరకు గొర్రెల్ల వస్త్రంలో ఉత్తుక్కోలే వాళ్ళ శ్రమల కాలంలో ఉత్తుక్కున్నారు దానికి సంబంధించిన విషయాలు మనకు తెలుసు కాబట్టిక్కడ ఆరో అధ్యయంలోనే ఉంది ఈ తెల్లని గుర్రానికి సంబంధించిన మనుషులు తెల్లని గుర్రము వాళ్ళు తెల్లని గుర్రమే గానీ వాళ్ళు చుక్కల చుక్కల గుర్రము లేక నల్లని గుర్రము వెనకలా పరిగెత్తున్నారు అయితే నల్లని గుర్రము సరే అది కూడా మన సర్పంలకు తెల్లకే సాదృష్టం వాటికి సంబంధించిన విషయాలు మనం ధీరంగా అసలు ఈ రోజు వారం మనము తెల్లని ముగించుకొని ఎర్రని గుర్రానికి సంబంధించిన బోధ అనించాలా కానీ ఇంకా తెల్లది కూడా ముగించలేదు మనం వచ్చేవారము దీర్ఘంగా ఈ తెల్లానికి సంబంధించిన ముగించేసి ఎర్రని గుర్రానికి సంబంధించిన వ్యాఖ్యలు జన్పిస్తాం కానీ మీకులుప్తంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ గుర్రాలన్నీ సర్పంలకు తేలకే సాదృశ్యం గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయం కానీ మనము ప్రపంచమంతటా విస్తరించాం ఎందుకంటే ప్రపంచం నుంచి ఆయా ఆయా తెగాల నుంచి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనం అంతా పెద్ద సంఖ్యలో లేము వీలలాగా పెద్ద సంఖ్యలో లేము వీలని మట్టుకు దేవుడు ఆ పని కొరికి ఏర్పరుచుకున్నాడు ఒకరినొకరు చంపుకోవడం కోరు అది మనం వచ్చామని చూపిస్తాను నేను ఒకరినొకరిని చంపుకుంటే గొప్ప జనం ఒకరినొకరు అభ్యంతరపడి అప్పగించుకుంటారు ఇప్పుడు అలా చూస్తున్న వాళ్ళ ఐసిస్ వాళ్ళు కొడుతుంటే చంపుతుంటే క్రైస్తవులు పరిగెత్తి వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు సంకలాఖాలు జారిపోతాయి పిల్లల్ని పిల్లలు జారిపోతున్నా వాళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుని పరిగెత్తున్నారు ఎవరు తెలుసు ఎవరు తెలియదు ఏ న్యూస్ పేపర్లు చదవదు వీళ్ళంతా క్రిస్టియన్స్ అనేసి లక్షలాది క్రైస్తవులు మరణించడం మనం చూస్తున్నాం ఇవన్నీ మనకు ప్రభు ఎప్పటినుంచో చూపిస్తున్నాడు అది మన కాలంలో నెరవేరుతుంది మనమేమో ఉతగా విని ఆ భారం మనకు ఉండాల మనం ఖచ్చితంగా ఇవన్నీ మనసులో ప్రకటించాలి నేనైతే ఎక్కడ అవకాశం దొరకతే అక్కడ పోయి ప్రకటిస్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు ఇది ఫైనల్ టైం నాకు ఇంక ఇంతకంటే నాకు టైం దొరకదు సరే మీ ముందంటే నేను ధైర్యంగా చెప్పేస్తాను ఎందుకంటే మీకు నా ఆత్మ ఏందో మీకు తెలుసు ఏముందో మీకు తెలుసు కానీ నేను మతపరమైన సంఘాల పోయి ప్రకటిస్తున్నాను చాలా కఠినంగా పురాతనమైన సంఘాలు సంఘాల పోయి ఎక్కడ పిలిస్తే అక్కడ పోయి నేను చెప్పేస్తాను ఎందుకంటే ఇది టైం నాకు ఇచ్చింది దేవుడు కాబట్టి మీరు కూడా సిద్ధపడండి మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తే ప్రభు మీరు అక్కడ పోయి చెప్పండి ప్రేమతో చెప్పండి ద్వేషంతో చెప్పదు ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలకు ద్వేషం ఉండే కోపముండే ఆ మనుషులు అట్లా జీవిస్తుంటే కాని మనం ప్రభు కాలంలో ఉన్నాం మన ప్రభుత్వ మార్గంలో ఉన్నాం మనం ప్రేమతో సమాధానంతో మంచితనంతోనే ఈ యొక్క స్వార్థను ప్రకటించాల ఇతరుల మీద ద్వేషంగా చాలా ద్వేషాలు వస్తూ ఉంటాయి కానీ దాన్ని దిగమింగుకోవాలి ప్రభు అని క్షమించినైనా వాళ్ళు వేసే ప్రశ్నలకి మనకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఎందుకంటే మనం కూడా ఎక్కడో బలైనత ఉంటే శరణం దాన్ని ఛేదించుకోవాలి మనం క్షమించాము సారీ అని చెప్పడం నేర్చుకోవాలి మనం తప్పదు ఎందుకంటే మనకు అటువంటి ఆ టైంలో మనం సిద్ధపడుతున్నాం జీవించడానికి కాబట్టి నిన్ను ప్రభు ఏ రీతి నడిపిస్తే అక్కడ ఈ వాక్యాలు చెప్పడానికి సిద్ధపడండి ఎందుకంటే ఒకవేళ నువ్వు ఈ కాలం వరకు బ్రతికినావంటే దీనికోరికే కావచ్చు ఈ వాక్యం చెప్పడం కొరికే కావచ్చు ఇంతకాలం మనం ఏదో వాక్యాలు చెప్పినాం ఆదరణకరంగా అబద్ధ ప్రవక్తల్లాగా మనం కూడా క్షేమం కలుగుతుంది క్షేమం కలుగుతుందని చెప్తున్నాం కానీ ఈ టైం అయిపోయింది ఇంకా క్షేమం లేదు నేను సమాధానము భూమి మీద సమాధానం స్థాప స్థిరపరచడానికి వచ్చిన తగించకూడన్నాడు మత్స్య సువార్త పదవధ్యాయంలో కదా లూకాసువార్తలు కూడా సమాధానం సమాధానం అని వాళ్ళు ప్రకటిస్తున్నారు సమాధానం లేదు ఎక్కడ కూడా లేదు ప్రపంచమంతటా ఆ సమాధానమే మనం ఇంకా భయంకరంగా విజృంభించి నెరవేరే కాలాన్ని ఏ టైంలో మన ఎకానమీ ఫొలాప్స్ అవుతుందో మనకు తెలియదు అంట ఈరోజు పేపర్ల విషయ్ ఏ టైంలో మన ఆర్థిక వ్యవస్థ కుంగిపోతో తెలియదంట బ్యాంక్ రేట్స్ మార్చడానికి సిద్ధంగా అడుగుతున్నారు ఈసారి మారుస్తే ఎకానమీ కొలాబ్స్ అవుతుంది అనేసి పేపర్లు రేసు పొద్దున్న నేను సరే వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళకి ఈ క్షణం మనకి ఎప్పుడో చూపించింది దేవుడు ఎన్నో సమస్యల క్రితం ఇవన్నీ చెప్పింది ప్రపంచం ఇది కొలాబ్స్ కావాల్సిందే గ్రీస్ దేశము ఐస్లాండ్ దేశము టూ నుంచి దేవుడు మనకు చూపిస్తుండే ఇవన్నీ విషయాలు అవి నెరవేరుతున్నాయి చాలా తర్వాత కానీ మన ప్రభు వీటన్నిటి మనకు చూపిస్తున్నాడు కాబట్టి మనము దాని స్థిరమైన మనసుతో వాటిని స్వీకరించాలా అనేకులకు పోయి వాటిని ప్రకటించాలా మనం దావిదో అంటూ నలభైఅవ కీర్తనలో నేను నోరు మూసుకొని మౌనంగా ఉండను తెలిసినాక ఇవన్నీ తెలిసినాక నేను నోరు మూసుకొని మౌనంగా ఉండను ఆయన నీతిని ఆయన సత్యాన్ని ఆయన సమాజంలో నేను ప్రకటించాల వీళ్ళు ఆయన సన్నిధిని విడిచిపెడుతున్నారు కానీ ఎక్కడొక్కళ్ళు దొరుకుతారు ఒక్కసారి మీకు ఒక వాక్యం చూపించి ముగిస్తా జకరే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఒక్క జనానికి నీకు సంబంధించిన బోధ ఇది లక్ష నలభై వేల మంది ఏం చేయాలనే విషయాన్ని అనేక జనులను లము గల జలను ఎరుజలేములో సైన్యములకు అధిపత్యకు యోను వెదుటకును యహోవాను శాంతపరచుటకును ఒత్తురు ఆయన ఆత్మను ఆర్పేసుకున్నాక జరిగేది సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చినది ఆ దినములో శ్రమల కాలము ముగించటైంకి ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో పదేసి మంది ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పురు చివరికి శ్రమల గుండా పోతపుడు గొప్ప మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే ఇది ఆత్మీయూధులకు సంబంధించింది లక్ష మంది సంబంధించిన బోదైంది ఆ దినం వాళ్ళంతా అవును బ్రదర్ అవున్ సిస్టర్ మీరు చెప్పిన మా కళ్ల ఇప్పుడు నెరవేరుతున్నాయి చాలా మంది బ్రదర్స్ ఇక్కడికి వచ్చి మాట్లాడారు రీసెంట్లీ కూడా పాస్టర్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆ పాస్టర్ ఇట్ట తయారైంది ఆ పాస్ ఇట్ట తయారైంది పాస్ట్రా ఇట్ట తయారైంది నిన్న వాళ్ళ మీద నువ్వు నిందలేని మోపుతున్నావు నీ నీ జీవితంలో ఈ వాక్యం నెరవేరుతుంది నువ్వు అనేందుకు చూసుకోలేకపోతున్నావు నువ్వు ధ్యానిస్తే నీకు తెలిసాడు ఈ వాక్యం నెరవేరుతుందని కాబట్టి గొప్ప జనం అవుతారు ఎందుకంటే వాళ్ళు సగం సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు సగం సియోను పర్వతం మధ్యలో ఉన్నారు లోయలో కాబట్టి వాళ్ళు పైకి ఎక్కలేరు వాళ్ళు పైకి ఎక్కాలంటే మరణించక తప్పదు కాబట్టి మనం మట్టుకు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాల్గొందినం ఇప్పుడు ఈ క్షణం ఆయనతో పాటు శివను పర్వతం మీద కానీ వీళ్ళు ఇంకా లోయలో ఉన్నారనేసి జకరే చూపిస్తుండేది మనకి అందుకు వీళ్ళు ఆ రోజు గుర్తించి మనం చెప్పే బోధకు వస్తారు మనం ప్రకటించే ఈ బోధ తట్టు వాళ్ళు తిరిగి మన దగ్గరకు వచ్చి మన బట్టలు పట్టుకొని మన చెరువులు పట్టుకొని మా ఇంటికి రా బ్రదర్ ఇప్పుడన్నా చెప్పి బ్రదర్ నాకు అవకాశం లేకుండా నేను అప్పుడు నేను ధృనీకరించిన బ్రదర్ అని మిమ్మల్ని స్వీకరిస్తారు వాళ్ళు అప్పుడు మీరు పది మందికి పది మందిని వాళ్ళ ఇంటి దగ్గర వాక్యం చెప్తారు మీరు మీరు ఎక్కడుంటారు అక్కడ పది మంది వచ్చి కూర్చొని మీరు చెప్పే వాక్యం వింటారు అందుకొరకు సిద్ధపడండి దాని కొరకు ప్రయాసపడండి దాని కొరకు మీ యొక్క ఎనర్జీస్ రిసోర్సెస్ అన్నింటినీ వాటి కొరకు మీరు ఖర్చు చేయడం నేర్చుకోండి ఎందుకంటే ఆ దినానికి మనం సిద్దపడుతున్నాం ఇప్పుడు ఆ దినం ఆల్రెడీ మనం ముందున్నది మనం ఆ దినంలో మనం ఉంటున్నాం మనకు అనేకలకు పోయి చెప్తున్నాం కానీ బాహటంగా వాళ్ళందరూ అవి విడిచిపెట్టి మేము మోసపోయినాం మేము మోసంతో నిబంధనలు తీసుకున్నాం మరణంతో నిబంధనలు తీసుకున్నాం మాకు తగిన శిక్ష అయింది తగిన శాస్త్ర అయింది మేమంతా పోగొట్టుకున్నాం మా సంపాదన అంతా పోగొట్టుకున్నాం అని మీ దగ్గరకు వచ్చి మీరు ఎక్కడ అక్కడ కూర్చోని వాక్యాలు చెప్పమంటారు దాని కొరకు సిద్ధపడండి నేను బ్రదర్ ప్రార్థన చేయలేని బ్రదర్ నేను వాక్యం చెప్పలేను బ్రదర్ అనేది గానే కాదు మీ పని మీ మీద దేవుని ఆత్మ ఉంది మీరు సువార్త ప్రకటించడం కొరకు మీ లోకంలో అంతే కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రవ్వే నడిపిస్తాడు నియంత్రణ కాదు పోయాడు ఆయన ఎక్కడ నడిపిస్తాడు అక్కడ పోయి వాళ్ళకి ప్రకటించాలా ఎందుకంటే దేవుని బిడ్డలు అనిల బిడ్డలుగా తయారైపోయారు అన్న విషయాన్ని ప్రభు మన ఈరోజు మాట్లాడుతున్నాడు ఇసా పిల్లలు ఈ రోజు అనిల్ గా తయారైనా ఒకప్పుడు దేవుని బిడ్డలు ఉన్నారు ఒకప్పుడు మనం అనిల్లాగా ఉన్నాం ప్రజగా కాని ప్రజని మనల్ని దేవుడి ప్రజలుగా మార్చుకున్నసి పేతుడు జ్ఞాపకం చేస్తాడు కదా పేతుడు జ్ఞాపకం చేస్తాడు తన పుస్తకంలో పత్రికలో కాబట్టి అటువంటి గొప్ప భాగ్యాన్ని మన ప్రభు మనకు అనుగ్రహించండి ఎటువంటి యోగ్యత మనకు అటువంటి ఆధిక్యతనిచ్చి ఇంత బాగా వీటన్నిటినీ విషయదగ్గరించి చూపిస్తున్నాడంటే నీకు ఒక పని అప్పగించబడింది ఆ పనిని నువ్వు ముగించుకోవాలా ఇంకా ఐహికమైన విచారణ చేత కొట్టుకొని పోతావా ఇంకా వాటి మీద మనసు పెట్టుకుంటావా లేక నువ్వు ఇంకా ఆయన నాకు రొట్టెలిస్తాడా చేపలిస్తాడా అనే ఆసక్తితో వాక్యాన్ని వెతుకుతున్నావా ఎందుకంటే యువ సమాప్తిలో గొప్ప జనం దాని కొరికే వాటి వెనక ఆ గురాల వెనక ఈ పాశాలని ఫాలో అయితే నాకు ఏమో లాభం వల్తుంది పాస్టర్లని చర్చలను ఫాలో అయితే ఎవరికి లాభం ఉండదు ప్రభుని ఫాలో అయితేనే లాభం ఉంటుంది అనేది నీ బోధ కాబట్టి మనం అందరినీ ప్రభు తట్టు చూపించాలా అటువంటి సేవలో ప్రభు మమ్మల్ని నడిపించాలని ప్రార్థన చేశాం ప్రభు పరుషుడ తండ్రి వదనాలు వేసయ్యా మీరు అనేక పర్యాలు మాతను మాట్లాడుతున్నారు మరణకాండ కండ్ల ముందు వస్తే గాని అవి అర్థం కాని స్థితిలో ఉన్న మీరు ముందుగానే మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అబద్ద బోధక్కులు క్షేమం కలుగును క్షేమం కలుగును అని ప్రవచిస్తున్నారు ప్రభు కానీ వారిని పంపలేదంటున్నారు మాకు ముందు ఏ ప్రవక్త కూడా అట్లా ప్రకటించలేదని కూడా మీరు అంటున్నారు యుద్దాల గురించి కష్టాల గురించి రోగాల గురించి తెగుళ్ల గురించి ప్రకటించారు కానీ క్షేమం గురించి ఎవరు ప్రకటించలేదు కానీ ప్రపంచమంతటా క్షేమ ప్రవచనాలు ఎక్కువైపోయినాయి ఐశ్వర్య బోధ ఎక్కువ అయిపోయింది అది విసుకు చెందుతున్నాం అవి వారినే వెంబడిస్తుంది ఈ రోజు ఆ దర్శనాలలో చూస్తున్నాం ఆ ప్రవచనలా చూస్తున్నాం కానీ ప్రభా వాళ్ళందరూ మరణిస్తారు యుగ సమాప్తిలో వారందరు మీకు బహుమానంలాగా సమర్పించుకుంటున్నారు కానీ మీరు మమ్మల్ని ముందుగానే బహుమానంలాగా స్వీకరించినారు ప్రభా దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు మా స్వనీతిని మేము ఆధారపడకుండా ప్రభా మీ మీద మీ నీతి మీద ఆధారపడి జీవించే బిడలుగా ఈ క్షణం మమ్మల్ని తయారు చేయండి ఈ వాక్యాలను ఎలా పట్టుకుని ముందు పోవాలా అనేకల ప్రకటించాలా ఆ పని కొరికే మేము ఈ లోకంలో ఈ క్షణం జీవిస్తున్నాం ఈ వాక్యాలను ప్రకటించలేకుండా వాడు మమ్మల్ని ఎంతగానో అడ్డగించండి ఎన్నిసార్లు అయిన గానీ మీరు ప్రేమ వాసలత చూపించి మమ్మల్ని ఇంతవరకు నడిపించినారు కాబట్టి పిలుపుకు తగినట్లు మేము జీవించేలాగానే మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి మా శరీరాలను స్వస్థపరచండి ఆటంకపరచే ప్రతి చీకటి శక్తులన్నీ ఢీమన్ స్పిరిట్స్ ని ఏ సుకరిస్థాన పాత్రలో బంధించండి స్వసతలు దయచేయండి ఆయన వృషం కలిగి పౌరుషం కలిగి మీ కొరకు జీవించే బిడలుగా తయారు చేసి మీరేం మహింపొందమని మేమిడి ఇంటికి బయలుదేరుతుండగా మీ యొక్క దహించ అగ్ని చేత కాపుదల దయచేసి మా చుట్టూ నడిపించమని సురక్షితంగా ఇంటికి చేర్చమని మా కుటుంబీకులందరినీ మీరు కాచి కాపాడమని దుష్టుడు వారి మీద కన్ను వేయకుండా వారికి బుద్ధి చెప్పామని ప్రతి కష్టం నష్టం ఎరుకు ఇబ్బంది నుంచి మాకందరికి విడుదల అనుగ్రహించామని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి